సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాంతి నమ శ్రీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమామోహ 32 శ్లోక నంబర్ తర్టి ఉపదేశమవాప్యై ఆచార్యతర్శిన పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం వాస్తవంగా ఒకటి ఉన్న ఆ ఉన్నదేమిటో తెలియనప్పుడు లేనిది ఉన్నట్లు గోచరించేటువంటి అవకాశం లేకపోలేదు అస్తి కచ్చిత అపార శక్తి అనంత శక్తి కేవలం వేదాంతమే కాకుండా విజ్ఞాన శాస్త్రం కూడా ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి అపారమైనటువంటి శక్తి ఏదో ఉంది అస్థి ఖచ్చిత్ అని విశ్వసిస్తూ ఉన్నారు అది ఏమిటి ఆ ఉన్నది అనేది అర్థం కానప్పుడు ఎవరికి తోచినటువంటి మార్గాల్లో వాళ్ళు దాన్ని నిర్వచిస్తూ పోతూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఉంది అనేది తెలుస్తూ ఉంది కానీ ఇదవిధంగా అది ఏమిటి అనేది తెలియడం లేదు ఉన్నదేమిటో తెలియనప్పుడు లేనిది ఉన్నట్లుగా గోచరించే ప్రమాదం లేకపోలేదు రజ్జు సర్పవత్ ఇది ప్రపంచానికి సంబంధించి సత్యానికి సంబంధించిన విషయం ఇక మన దగ్గరకు వస్తే తానేమిటో తెలియనప్పుడు తన స్వరూపమేమిటో తనకు అర్థం కానప్పుడు తన యథార్థ ఉనికి ఏమిటో అవగతం కానప్పుడు తాను కానిటువంటి దానిని తాను అని భావించేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అసలు జరుగుతున్నదంతా అది కానీ ఈ సమస్యని అపరిష్కృతంగా కనిపించేటువంటి ఈ సమస్యని ఒక వేదాంతం తప్ప రెండవది దీన్ని ట్యాకేజ్ చేసే అవకాశం లేదు లేని దానిని తొలగిస్తే ఉన్నది తెలుస్తుంది కాని దానిని దూరం చేస్తే ఉన్నది ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనకు రెండు ప్రధానమైన విషయాలు తెలుస్తున్నాయి అస్థి ఉన్నది అది ఎలా ఉన్నదో తెలియకుండా ఉన్నది కనుక లేకుండా ఉన్నట్టుంది ఉన్నది తెలియని కారణం చేత లేనట్లుగా ఉంది లేనిది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఉన్నది ఎప్పుడైతే అర్థం కావడం లేదో లేనిది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మనకు కాబట్టి ఏది ఉన్నది ఉండి తెలియకుండా ఉన్నది ఏది లేనిది లేకుండానే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అని ఈ రెంటికి సంబంధించినటువంటి వివేకం మనిషికి ఏర్పడాలి అత విచారర్తవ్య ఉండి తెలియకుండా ఉండడం లేనిది ఉన్నట్లు తెలుస్తూ ఉండడం ఈ గజిబిజ్ ఎప్పుడైతే తయారవుతూ దీన్ని పరిష్కరించడానికి మనిషికి కావాల్సింది వివేకం అత విచారర్తవ్య వివేకం ఎట్లా వస్తుంది అంటే విచారం వల్ల వస్తుంది కాబట్టి ఆ ఉన్నదాని ఉంది లేనట్టుగా లేనిది ఉన్నది అట్లాగే లేకనే ఉన్నట్టుగా ఉన్నది ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక వివేచన వివేకం డిస్క్రిమినేషన్ మనిషికి కావాలి ఇది తత్వ వివేకంలో ప్రధానమైనటువంటి విషయం అత విచారర్తవ్య కాబట్టి ఉపదేశం అవాప్య ఏవం ఏవం ఈ విధంగా తత్వదర్శిన ఆచార్యాత్ ఉపదేశం అవాప్య కాబట్టి తత్వదర్శ అయినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మహాజ్ఞాని అయినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆచారిని యొక్క తత్వదర్శ అయినటువంటి ఆచారిని యొక్క ఏవం ఈ విధంగా ఉపదేశం అవాప్య ఆయన యొక్క బోధని ఉపదేశాన్ని పొందిన తరువాత ఇప్పుడు పంచకోశ వివేకేనా అది తత్వ వివేకం పంచకోశ వివేకేన నిర్వృతిం పరాం లభంతే పరాం నిర్వృతిం లభంతే కాబట్టి ఇప్పుడు గురువు దగ్గర ఉపదేశాన్ని పొందడం జరిగిపోయింది కనుక ఇక ఎప్పుడు మనం దాని విచారం కొనసాగిస్తున్నాం ఏదర్ విత్ గురు ఆర్ వితౌట్ గురు గురుముఖతహనే జరగాలి ప్రబోధ సమయ ఒకవేళ ఆ తరువాత మననం అనేది ఉందో చూసారా సంశయ నివృత్తి కోసం అది కూడా జరగాలి కాబట్టి పంచకోశ వివేకేనా లభంతే నిర్వృతి పరాం పరాం నిరయానందమైనటువంటి నిర్వృతిం మోక్షం అనంతానందమైనటువంటి మోక్షం ఏదైతే అందరం ఆశిస్తూ ఉన్నామో అటువంటి మోక్షం పరాం నిర్వృతిం లభంతే పొందడం జరుగుతుంది ఇది పంచకోశ వివేకం వల్ల జరుగుతుంది ప్రక్రియ దీన్ని ప్రక్రియ అంటారు శాస్త్రంలో ప్రక్రియ అంటే చాలా కీలకమైన విషయం బోధనా వీధి బోధనా వీధి ఇప్పటి వరకు మనకి ఏం తెలిసింది అంటే ఏదైతే లేకుండా ఉన్నదో అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఏదైతే ఉందో అది అర్థం కాకుండా ఉంది కాబట్టి వివేకం ఉండ చూసారా దీనికి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియని ఆ బోధనా విధిని అనుసరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్లుగా తెలిసిపోతుంది లేనిది లేకుండా పోతుంది దీన్ని ప్రక్రియ అంటారు ఓ ప్రక్రియని హ్యాండిల్ చేసేటప్పుడు మన మనసులో ఉండేటువంటి భావాలను కూడా సస్పెండ్ చేసుకొని ఫ్రీ విల్ ఏదైతే చెబుతూ దాన్ని యాజ్ ఎట్ ఈజ్ గా గ్రహిస్తే నాలెడ్జ్ స్టే అయిపోతుంది ఇది ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి బోధనా విధి దీన్ని ప్రక్రియలు అంటారు జనరల్ బోధ వేరే ప్రక్రియ వేరే ప్రక్రియ అన్నప్పుడు ప్రత్యేకమైన బోధన విధి అది ప్రక్రియని కనుక గురువు హ్యాండిల్ చేశాడు అంటే ఎప్పుడైతే ప్రక్రియ ఆపరేట్ అవుతుందో అది ఏ ప్రక్రియ అయినా అది అయ్యేటప్పటికీ మనిషి జ్ఞానం వచ్చేయాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్యకారణ ప్రక్రియ కార్యకారణ ప్రక్రియ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇది సృష్టి ప్రక్రియ కూడా అంటారు దీన్ని కార్యకారణ ప్రక్రియ సృష్టి ప్రక్రియ అంటారు అంటే సృష్టి ఎలా జరిగింది దీనికి కారణం ఏమిటి సృష్టి కార్యరూపం ఎట్లా ఉంది ఎలా వచ్చింది ఇవంతా గురువు డీల్ చేసారనుకోండి ఈ ప్రక్రియని ఏది కార్యకారణ ప్రక్రియ జగత్తు కార్యరూపంలో తెలుస్తూ ఉంది దీని కారణం పరమేశ్వరుడు కారణం కాబట్టి ఈ కార్యం ఆ కారణం కార్యకారణ ప్రక్రియ దీన్నంతా డీల్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఉన్న వస్తువు ఒకటే గాని రెండవది కాదు అది ఏదో కాదు అయమాత్మ బ్రహ్మ ఇంకా రెండవ దానికి పోవాల్సిన అవసరమే లేదు ఇది చాందోగ్యంలో చాందోగ్య పనిషత్తు ప్రధానంగా ఈ ప్రక్రియను తీసుకున్నది కార్యకారణ ప్రక్రియ ఇదే సృష్టి ప్రక్రియ వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం అయ్యా నీకు కొండలన్నిట్లో మట్టి పాత్రలన్నింటిలో ఉన్నది కూడా మట్టే ఎందుకని ఏదైతే కారణమో అదే కార్యంలో ఉంది గనక కార్యరూపంలో ఉండేటువంటి మట్టి పాత్రలన్నింటిలో కూడాను కారణ రూపంలో ఉండేటువంటిది మట్టి మాత్రమే మృతికేత్యవ సత్యం ఈ నామరూపాలు నిత్య ఇప్పుడు మనకు సత్యమైనటువంటిది ఏదో తెలిసిపోతుంది ఇది సృష్టికి ముందే ఉండాలి కాబట్టి సదేవ సౌమ్య ఇదమ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ చాందోగ్యం సిక్స్త్ చాప్టర్ లో బుద్దాలక మహర్షి మహాద్భుతంగా డీల్ చేసి వదిలేశారు కాబట్టి అది ఒక్కటే చాలు ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తు అంటే గురువు చాందోగ్యం బోధించాడు ఆ శిష్యులకి ఆయన దగ్గర ఉండే వాళ్ళకి వాళ్ళు చాందోగ్యమే విన్నారు వాళ్ళకి అందులో లభించినటువంటిది సృష్టి ప్రక్రియ సృష్టి ప్రక్రియలో ఏం ఎస్టాబ్లిష్ అయిందంటే ఏకం ఏవ అద్వితీయం ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్ కాబట్టి అది ఏకము అది అద్వితీయము రెండు కానిటువంటి అనంతము ఆ అనంతాల ఏదో పరాం నిర్వృతిం లభంతే చాందోగ్యే క్లియర్ ఎట్లా ఉంటాయి కాబట్టి అది ఇప్పుడు కారణానికి వెండాడు అనుకోండి కార్యంలో ఉన్నదంతా కారణమే కాబట్టి మృతికేచ్చేవా సత్యం ఇవన్నీ నామరూపాలు కుండ అనేటువంటిది నామరూపాలు అయిపోయింది సృష్టి అనేది కూడా నామరూపాల్లో పోయింది మిథ్య ఏదైతే ఉందో అది ఏకమేవో అద్వితీయం బ్రహ్మ కదా అది తత్వమేవా అందువల్ల చాందోగ్యంలో మహావాక్యం తత్వమసి చూచారా తత్ ఆ కారణం ఏదైతే ఉందో ఏకమేవ అద్వితీయం తత్ త్వం ఏవా త్వమసి నీవే అయ్యున్నావు అది అయిపోయి క్లియర్ యాక్చువల్గా ఆ స్టూడెంట్ ఉద్ధాలకుడి దగ్గరకు ఆ కూర్చొని విన్నాడు వాడు ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అయిపోయింది వాడికి తెలుసు వాడే పరబ్రహ్మం అని తెలిసిందా నేను తెలుసుకుంటాడు ఇక అది ప్రక్రియ అంటే కాబట్టి చాందోగ్యంకి వచ్చినప్పుడు మనకి సృష్టి ప్రక్రియ తెలుస్తూ ఉంటది చూడండి అంత జీవితంలో నుంచే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సృష్టి మానవ దేహము ఇది ఎలా వచ్చింది దీనికి కారణం ఏమిటి ఆ కారణం అనంతమా అంతం కలిగిందే అనంతమైంది అయితే నీవు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉండవు ఇది సృష్టి ప్రక్రియ చాందోక్యం బాగుండీ అలా కాకుండా అయమాత్మ బ్రహ్మ మహావాక్యం తత్వమసి ఓకే సృష్టి ప్రక్రియకి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మము అనేటువంటిది మీకు మాండోక్యం మాండుక్యం లేమిటి జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుక్షిప్త అవస్థ కాబట్టి ఈ మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో ఒక అవస్థ మరొక అవస్థ అయ్యేందుకు అవకాశం లేదు మూడు అవస్థల్లో కూడా అండర్స్టాండ్ మూడు అవస్థల్లో కూడా సంవిత ఉంది మూడు అవస్థల్లో సంహిత ఉంది ఒక అవస్థ లేకపోయినా సంవిత కొనసాగుతూ ఉంది ఈ మూడిట్లో ఒక చోట ఒకటి లేకపోయినా అది ఉంది అంటే ఇవి దాని ధర్మాలు కావు అది కొనసాగుతూ ఉంది అది సంవిత్ దట్ ఈస్ కాన్షియస్ నెస్ దట్ ఈస్ చైతన్యం అదే ఆత్మ అయం ఆత్మ తద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ కాబట్టి ఈ అవస్థాత్రయం ఏదైతే ఉందో దీనిని అలా చూసుకుంటూ పోతే చివరికి సాక్షి చైతన్యం సృష్టి కార్యంలో కార్య కారణ కార్య సంబంధం ఏదైతే ఉందో ప్రక్రియ కారణ కార్య ప్రక్రియలో సృష్టి ప్రక్రియలో అద్వితీయమైనటువంటి బ్రహ్మము స్థిరీకరింపబడతా ఉంది అదే నీవని తత్వమసి అదే మనం మాండుక్యంకి వచ్చేటప్పటికి అవస్థాత్రయ సాక్షి నిషేధావధి మూడు అవస్థల్ని నిషేధించిన తర్వాత ఈ మూడు అవస్థల్ని ఏదైతే సాక్షి చైతన్యంగా దర్శిస్తూ ఉందో అది ఉంటే ఇవి ఉన్నా ఇవి లేకపోయినా అది ఉంది గనక అది సత్యం అదేంటది అయం ఆత్మ ఈ ఆత్మే అదేంటది బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ ఇప్పుడు అర్థమైందే కాబట్టి మాండక్యోపనిషత్ కేవలం పన్నెండు మంత్రాలే అయినా గౌడపాదాచార్యులు వచ్చిన తర్వాత రెండు శ్లోకాలు దాని కారికలు రాసి ఉండొచ్చు అంతకు ముందు అది కేవలం పన్నెండు మంత్రాలే ఆ పన్నెండు మంత్రాలతోనే తరించిపోయారు ఓన్లీ ట్వెల్వ్ మంత్రాస్ అర్థమవుతుంది అది ప్రక్రియ అట్లాగే పంచకోశ ప్రక్రియ ఇది పంచకోశ ప్రక్రియ ఎక్కడ వస్తుంది చెప్పండి అన్యోంతరాత్మ ప్రాణమయ అన్యోంతరాత్మ మనోమయ చెప్పాను అది మీకు కాబట్టి పంచకోశాలు అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఆనందమే కోసం ఈ ఒక కోసం మరొక కోసం కాదు గనక ఈ కోశాలన్నింటిలో ఏదైతే ఉందో ఆ కోశాలు లేకపోయినా అది ఉంది గనక తైత్రీయంలో మనం పంచకోశ వివేకం చూచాం ఈ పంచకోశ ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ కారణకార్య ప్రక్రియ ఆర్ సృష్టి ప్రక్రియ ఇవన్నీ కూడా ప్రక్రియలు ఇప్పుడు అర్థమైంది ఆ ప్రక్రియ అంటే కాబట్టి తైత్రే ఒక గురువు చెప్పాడు కొందరు శిష్యులు విన్నారు అంతే అయిపోయి అది ఎవరికి నచ్చితే మళ్ళీ ఆ గురువు అది చెప్పాడు అనుకుంటే ఇంకో గురువు చాలా కాలం తర్వాత ఆయన దగ్గర కూర్చున్నటువంటి శిష్యులు దాంతో తరించిపోతారు అది జ్ఞాన వైభవం జ్ఞానం అట్లా కలుగుతుంది అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇది కదా ప్రక్రియలు పంచకోశ వివేకేన లభంతే నిర్వృతి పరాం పరాం లభంతే పరమోత్కృష్టమైనటువంటి మోక్ష మోక్షం మీకు లభ్యమవుతుంది లభంతే ఎట్లాగూ ఈ ప్రక్రియ పంచకోశ ప్రక్రియ పంచకోశ వివేకేన క్లియర్ ఇప్పుడు ఆ పంచకోశ ప్రక్రియలో మనం వెళుతున్నాం సో ఈ రోజు ఫస్ట్ టైం ప్రక్రియ ఆపరేట్ అవుతా ఉంది కాబట్టి గతంలో మీరు మీకు నేను తైత్రే ఉపనిషిత్ సమగ్రంగా చెప్పాను కనుక అది మీరు వినున్నా అది మనకు సక్రమంగా అర్థం కాలేదనే విద్యారాయణ స్వామి పచ్చిదర్శి రాయడం సో ఇక్కడ ఏదో మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి మనసులో చిక్కుకోకపోకుండా ప్లెయిన్ గా వింటురండి వినేవాడికి ఏమి శ్రమ లేదు మనసులో ఏదో ఉంటే తప్ప ఆ శ్రమ ఏదో చెప్పేవాడికే ఉంది చెప్పేవాడిని గురించి మీరు బాధపడాల్సిన అవసరం అసలు లేదు కమా అన్నం ప్రాణో మనో బుద్ధి అన్నం ప్రాణో మనో బుద్ధి ఆనందేతి పంచే కోషాస్తైరావృత స్వాత్మా విస్మృత సంస్ృతిం వ్రజేత్ నిర్వృతిం లభంతే ఇది అంతకు ముందు కదా అంతకు ముందు ముప్పయో శ్లోకం ఉంది నద్యా కీటాయివ ఆవర్తాత ఆవర్తాంతరం ఉంది కదా అక్కడ లాస్ట్ లైన్ చూడండి లభంతే నైవ నిర్వృతిం నిర్వృతిం మోక్షం న లభంతే లభించదు అయితే ఎందుకు ఏమవుతారండి వ్రజంతో జన్మన జన్మ జన్మన జన్మ వ్రజంత కాబట్టి ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మకి చావడం పుట్టడం చావడం పుట్టడం ఈ చావు పుట్టుకల మధ్యనే వాళ్ళ జీవితం కూడా కొనసాగిపోతూ ఉంటది ఓకే ఇప్పుడు అట్లా కాకుండా మోక్షం కావాలి ఈ జననమరణ చక్రం నుంచి విడిపడాలి అన్నప్పుడు పంచకోశ వివేకైన లభంతే నిర్వృతిం పరాం శ్లోకం ముప్పై వచ్చేటప్పటికి సంస్తి వ్రజే సంస్తి సంసారం తయారవుతా ఉంది అంటాడు అట్లా తరించిపోతే తరించిపోయినట్టు లేదా ఇదిగో ఇట్లయితే సం సంసారం తయారవుద్ది మళ్లీ జనన మనల చక్రం తిరుగుతూ ఉంటుంది దీంట్లో ఎట్లా ఇరుక్కుంటాడో మనిషి చెబుతాడు ఎట్లా బయటికి రావాలనో చెబుతాడు అది ప్రక్రియ అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందువల్ల ఫస్ట్ అన్నం ప్రాణ మనహ బుద్ధి అది అన్వయక్రమం జాగ్రత్తగా చూసుకోండి అన్నం ప్రాణ సీదో మన బుద్ధి ఆనందే కో తై ఆవృత స్వాత్మత్తుంది కదా అందువల్ల విసర్గం తై ఆవృత స్వాత్మా విస్మృత సంస్ృతి వ్రజేత్ అదే వ్రజంత జన్మ నో జన్మ వ్రజేత్ వెర్బ్ కీలర్ ఇప్పుడు ఎట్లా జన్మ మనకి ఈ జన్మ జన్మలు ఎట్లా వస్తున్నాయో వ్రజంత సంస్ృతి ఈ సంసారాన్ని ఎట్లా పొంది దుఃఖపడుతూ ఉన్నాము ఈ దుఃఖమైనటువంటి సంసారం ఇదిగో ఈ పంచకోశ వివేకం అసలు పంచకోశ వివేకం వాటిని గురించి మనం విచక్షణ చేసి తెలుసుకోవాలంటే అసలు పంచకోశాలంటే మనకి ఏంటో తెలియాలి కదా స్టార్ట్ అవుతా ఉన్నాడు కాకపోతే సంస్కృతి వ్రజేత్ అది దీనివల్ల ఈ సంసారం ఏర్పడతా జనన మరణ సంసారం ఏర్పడతా ఉంది గండి ఐదు కోశాలు తే కోశాహ సెకండ్ లైన్ లాస్ట్ లెటర్ తే అవి కోశాహ కోశములు పంచ ఐదు సెకండ్ లైన్ అవి అన్నం అసలు బ్యూటీ ఏంటంటే కోశ అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశం కదా అసలు ఆ పదం వాడ లాస్ట్ తే కోశాహ పంచ అది ఇంపార్టెంట్ అర్థమవుతుందే ఎందుకని అని ఆలోచిస్తే మీరు తైత్రీయంలో చూడండి ఏమంటాడు అన్నమయ అంటాడు కానీ అన్నమయ కోశ అన్నాడు సర్వాంతరాత్మ అన్యోంతరాత్మ అన్నమయ ప్రాణమయ అన్యోంతరాత్మ మనోమయ మనోమయ కోశ నా ఎందుకో తెలుసా కోశాన్ని యాక్సెప్ట్ చేయడు అది కోశం గనక ఉంది అని గనక అన్నామా ఉన్నది అది సత్యం అవుతుంది అది గనక సత్యమైందే అది పోదు ఇస్ ద పాయింట్ అంటే అంత జాగ్రత్తగా ప్రక్రియని హ్యాండిల్ చేసేటప్పుడు ఏ అక్షరం వాడతా ఇప్పుడు పంచకోశ అంటే ఓహో పంచకోశం అనేది ఒకటి ఉంది పంచకోశ అన్నమయ కోశం ఉంది ఉంది అనుకుంటే అది సత్యం అనుకుంటాడేమోనని నా అన్నం అన్నం అంటేనే అన్నమై కోశం అర్థం అవుతుంది అన్నం ప్రాణ మన బుద్ధి ఆనంద అయిదు కదా చా ఇది అని తే అవి ఏవి కోశాహ తే కోశాహ ఆ కోశములు ఏవి ఏవి లేకుండా ఉన్నట్లున్నావో లేకనే ఏవైతే ఉన్నట్లున్నాయో తే కోశాహ పంచ అవి నాలుగు మూరైనా సరే ఎనిమిది మూరైనా సరే పంచ పోతేశా పంచై స్వాత్మ ఆవృత వాటి చేత సిది పాయింట్ తైహి అంటే పంచకోశై తై అంటే పంచకోశై తై స్వాత్మ మన ఆత్మ ఏదైతే ఉందో నీ ఆత్మే ఆవృత చుట్టబడిపోయింది అంటే ఈ పంచకోశాల చేత ఆవరించబడి ఉంది చుట్టబడి ఉంది అది ఇప్పుడు స్వాత్మ తైహి ఆవృతహ తైహి కోశై స్వాత్మ ఆవృతహ దేహలిదీప న్యాయం స్వాత్మ ఇటు తీసుకుంటే స్వాత్మ విస్మృత్య కాబట్టి తన ఆత్మని తాను మరిచిపోయి ఎప్పుడైతే కోశాలు ఆత్మని కప్పేసినాయో కోశమే తాను అనుకుంటున్నాడు గనక ఆత్మని మరిచిపోయాడు ఆత్మను మర్చిపోవడం జరిగింది గనక కోశమే తాను అనుకుంటూ ఉన్నాడు మధ్యలో జరిగింది స్వాత్మ తైహి ఆవృత్య కోశైహి ఆవృత్య లేక స్వాత్మ విస్మృత్య ఎప్పుడైతే తన ఆత్మను తాను మర్చిపోయాడో అంటే ఏదైతే ఉన్నదో అది తనకు తెలిసి రావడం లేదో లేనిది ఏదైతే ఉందో కోశ అవి తెలిసి ఉన్నట్టుగా లేనివి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు విస్మృత్యే దీనివల్ల ఏమవుతుంది తాను కానిదే తాను అనుకుంటాడు గనక స్వాత్మ విస్మృత్య తన ఆత్మలు తాను మరిచిపోయాడు గనక తాను కానిదే తాను అనుకుంటాడు గనక సంస్కృతి వ్రజేత్ ఇక్కడి నుంచి సంసారాన్ని అనుభవించడం జరుగుతా ఉంది జనమరణ రూప సంసారం ఇక్కడ కలుగుతూ ఉంది ఇది పంచకోశ ప్రక్రియలో ఫస్ట్ పాయింట్ పంచకోశాలను ఇంట్రడ్యూస్ చేశాడు మొదటిది ఏంటి అన్నం అది పదమే చెప్పేస్తుంది అన్నం అంటే అన్నమయ కోశం ఎందుకంటే దీన్ని అన్నం అనాల్సి వచ్చింది అంటే ఇది కార్యం అన్నమయ్య కోసం దేహం ఆయన అన్నమయ్య కోసం అంటే దేహం ఫుడ్ షీత్ అన్నమయ కోసం దేహం స్థూల ఇది కార్యం ఎఫెక్ట్ ఇది దీనికి కారణం ఏంటి అన్నం ఎందుకని అన్నం అండి అన్నాత్ జాయతే అన్నం వల్ల పుట్టింది గనక ఈ దేహం అన్నం వల్ల పుట్టింది చూడండి ఎంత క్లియర్గా ఉంది పదం అన్నం అన్నాత్ జాయతే అన్నాత్ జాయతే అన్నం నుంచి పుట్టింది స్వామీజీ పురుగులు పుడతాయేమో కానీ అన్నాన్ని నిలువ పెడితే పురుగులు పుడతాయి కాదు సార్ అన్న రసోనైవ భూత్వ अन्नसूत् असेन वृद्धि प्राप्य अथिव्यां ये तदनमय कोश स्थूल शरीर तीतद आहार नीकी देहमें वाले आहार शुक्लोणिता मार्न तरह अर्थम हो बिग जन्म जरूत తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్ల నీకు ఈ స్థూల శరీరం వచ్చింది అన్నాత్ అన్నం నుండే ఇది పుట్టింది జాయతే అన్నేనా జీవతి సపోజ్ వాళ్ళు అన్నం తినడం నీకు దేహం వచ్చింది నువ్వు గనక అన్నం తినకుండా ఉన్నావా అది పోద్ది అన్నేన జీవతి వినా అన్నం వినశ్యతి అన్నం గనక తినకపోయావా చనిపోతావు వాళ్ళు తీసుకున్న ఆహారం వల్ల నీకు ఈ అన్నమే ఈ కోసం వచ్చింది ఈ దేహం అంతే కదా నాయన ఏమైంది కదా మాంసబిండమే కదా వాళ్ళు తీసుకున్న ఆహారం వల్లనే వచ్చింది ఈ చిన్న బిడ్డ నువ్వు ఆహారం తీసుకుంటూ ఉంటే పెరిగి పెద్దదైంది అన్నం వినా వినశ్చతి ఇదే అన్నం కనుక లేకుండా పోతే చనిపోతారు అందుకని కదా ఇప్పుడు ఆమరణ నిరాహార తీర్చేవాళ్ళు చేసేవాళ్ళు మంచం కింద ఎందుకు పెట్టుకుంటారంటే అదే కారణం వాళ్ళు తెలిసిదే అన్నం వినా వినశ్చతి అని తెలుసు వినా అన్నం వినశ్చతే అందువల్లంతా రెడీ చేసుకుంటారు ముందు అన్ని రెడీ చేసుకున్న తర్వాత లైట్ ఆర్పేసి తినేసి మళ్ళీ లైట్లేస్తారు దాని పేరు ఆమర నిరాహార దీక్ష అర్థవుతుంది ఇప్పుడు కాబట్టి అన్నం వినా వినశ్యతి వినం అన్నం వినా వినశ్యతి వినా అన్నంశతి అన్నేన జీవతి అది అన్నాతి జాయతే అన్నం పూర్తింది అన్నేన జీవతి అన్నం వల్లనే దేహం ఉంది అన్నం వినశ్యతి గ ఒకవేళ రేపు లేకుండా పోతుంది కదా ఒక రోజు అప్పుడు అన్నం ప్రవిశ్యతి ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలబెట్టనన్నా తగలబెట్టాలి లేదా పూడి చేయను పూడి చేయాలి పూడి చేస్తే లోతుగా పూడిస్తే కొద్ది పైన గనక పూడిచారంటే ఎక్కువగా గుంట దీయకుండా కుక్కలు తింటాయి లోతుగా పూడిస్తే నక్కల తింటాయి లేదు కాల్చేస్తే అవి లవణాలుగా మారి మళ్లీ ఇతరులకు ఆహారంగా ఉపయోగపడతాయి అందువల్ల అన్నమయ కోశం స్థూల శరీరం అర్థమవుతుంది ఈ గ్రాస్ బాడీ ఏదైతే ఉందో ఇది ఒక కోశము ఇది అన్నమయ కోశము ఫిజికల్ ఎన్కేస్మెంట్ Anatomical structure. అనాటమికల్ స్ట్రక్చర్ అనాటమికల్ స్ట్రక్చర్ ఫిజికల్ ఎన్కేస్మెంట్ ఓకే అది ఇది అన్నమే కోశం ఇంతగా నేను కోశం అనే దానిది అక్కడ అన్నం అనే ఉంది నేను కోశం మీకు అండర్స్టాండ్ కావడం కోసమే చెప్తున్నా తర్వాత వస్తాను అసలు కోశ అంటే ఏంటో ఇది annam. కాబట్టి ayam dehaha. Understand? Ayam dehaha. Anna bhavanaha. ఆయం దేహ ఈ శరీరం ఏదైతే ఉందో అన్న భావన అన్నమ యొక్క వికారము మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్ అన్న భావన కాబట్టి అన్నమే ఈ మార్పు చెందుతూ ఉంది అందుకని దీంట్లో అన్న లక్షణాలే ఉన్నాయి మరొకటి ఉండేందుకు అవకాశమే లేదు ఇది అన్నమయ్య కోశము అన్న భావన మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ఆహారం మార్పు చెందుతూ ఇట్లా కనపడుతూ ఉంది కదా ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ ఉంది ఫ్యాట్ మనకు కన్వర్ట్ అయిపోతుంది ఇట్లా ఫ్యాట్ గా మనం తీసుకునే ఆహారం ఇప్పుడు నూనె తీసుకుంటావు నువ్వు ఇక్కడ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతా ఉంటది ఇట్లా కాబట్టి అన్న భావన మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ఆహారంలో వచ్చేటువంటి మార్పు వికారం మాడిఫికేషన్ అంటే వికారం అర్థం అన్నం ఏదైతే ఉందో దీని యొక్క అన్న భావన అన్న వికారీ ఇక రెండవది అన్నం అయిపోయింది కదా ప్రాణ ఇప్పుడు ఆ షీట్ అంతా మీ మనసులో ఉండాలి అర్థమవుతుంది కాబట్టి అన్న ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రాణ ప్రాణాద్య పంచవాయవతి ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన అది ఐదు వాయువులు అయ్యాయి కదూ కర్మేంద్రియ పంచకం మిళివా ప్రాణమయకోశ ఇప్పుడు అన్నమయ కోశం తెలిసిపోయింది అన్నమయ కోశం అంటే కేవలం ఫిజికల్ బాడీ స్థూల దేహం మాత్రం అన్నమయ కోశం మళ్ళీ రెండోసారి చెప్పించుకోబాకండి ఈసారి పర్ఫెక్ట్గా ఇక ప్రాణమయ కోశం అంటే ఏంటంటే ఇప్పుడు ఇదేమో పంచీకరణం చెందిన తర్వాత కదా వచ్చింది స్థూలం శరీరం పంచీకరణానికి ముందు ఏమేమి వచ్చాయి సప్తదశ కళాభిహే సూక్ష్మ శరీరం వచ్చింది కదా పదిహేడు వాటిల్లో ఒక్కొక్క భూతంలో నుంచి దాని యొక్క రజవంశం ఏదైతుందో రాజసాంశంలో నుంచి ఒక్కొక్క కర్మేంద్రియం వచ్చింది సమిష్టి రాజసాంశంలో నుంచి వచ్చింది అవి ఐదు కదా ఏదైనా అవి పంచప్రాణాలు అన్నాం పంచప్రాణాలు ఐదు ప్రాణ వ్యాన సమాన ఉదాహరణ ఐదు అవి కానీ ఇవి కర్మేంద్రియాలు వాక్పాణి పాదూప పాద పాయూపస్థా కదా ఇవి ఐదు ఈ ఐదు ఆ ఐదు కలిపి ప్రాణమయ కోసి పంచీకృత పంచమహాభూతీ పంచీకరణం చెందిన తరువాత పంచభూతాల వల్ల ఏర్పడింది స్థూల శరీరం అన్నమయ కోశం దీనికన్నా సూక్ష్మమైంది ఏది ప్రాణమయ కోశం అందువల్ల సూక్ష్మంలో నుంచి వచ్చింది పంచీకరణం చెందక ముందు ఆ పంచీకృత పంచమహాభూతై దాంట్లో రాజసాంశంలో నుంచి ఒక్కొక్క కరుణ వాయు దీంట్లో నుంచి రాజసాంశంలో ఒక్కొక్క భూతం యొక్క రాజసాంశంలో నుంచి ఐదు కర్మేంద్రియాలు వచ్చాయి సమిష్టి నుంచి పంచ ప్రాణాలు వచ్చాయి ఈ ఐదు కర్మేంద్రియాలు ఆ పంచప్రాణాలు ఈ పది కలిపి ప్రాణమయ కోసం క్లియరా ఇది దానికన్నా సూక్ష్మం ఊరికి అంటున్నాను ఇప్పుడు మీకు అర్థం కావడం సూక్ష్మం ఏది అన్నమయ కోశం కన్నా ప్రాణమయ కోశం సూక్ష్మం సూక్ష్మం అంటే ఏం తప్పు చేస్తారంటే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒకదాని లోపలి ఇంకోవటం అన్యోంతరాత్మ ప్రాణమయ అన్యోంతరాత్మ మనోమయ అన్నప్పుడు దాని లోపలిది ఉంది దీని లోపలిది ఉంది దాని లోపలి ఇది ఉంది అంటాడు లోపలన్నిటికీ లోపల ఆత్మ వేరుగా ఉంది నాన్ సర్వాంతర్యామి అని ఆత్మను అన్నప్పుడు దీని లోపల అది కానుకున్నదంటే దీనికన్నా వేరుగా ఉంది అని అర్థం అసలు ప్రక్రియను హ్యాండిల్ చేసేదంతా అక్కడ అక్కడే దెబ్బతింటారు దీని లోపల అది ఉంది దానికి ఎగ్జాంపుల్గా ఉంటే ఏం చేస్తారు ఓ పొట్లమండి ఓ పైన పొట్లంగా కట్టారు పైదొకటి తీసేశాం పొర మళ్ళీ రెండో పొర తీసాం మూడో పొర తీసాం నాలుగో పొర తీసాం ఐదో పొర తీసినప్పుడు దాంట్లో డైమండ్ ఉందండి కాబట్టి మొదటిది అన్నమయం తర్వాత అన్నమయం అంటేనే ఆత్మ దేహము ఆత్మే కానీ మీతో అర్థమవుతుంది చెప్పి అసలు అక్కడ జరిగే పొరపాటు అంతా జరిగేది అక్కడే ఇది అర్థమైపోయిందంటే అది ఉంటే నష్టం లేదు లేకపోయినా నష్టం లేదు కాబట్టి ప్రాణమయం అన్నమయం కన్నా సూక్ష్మం సూక్ష్మం అనేది ఎట్లా చెప్తామంటే లోప ఇది తప్పు ఇది ట్రెడిషనల్ టీచింగ్ కాదు ఇది సంప్రదాయం తెలిసిన వాడు చెప్పండి ఎట్లా అర్థమవుతుంది మన తినడానికి బానే ఉంటది అది చెప్పేవాడు ఒక కవర్లో ఇంకొక కవరు ఇంకో కవర్ పెట్టాడు ఇంకో కవర్ పెట్టాడు అంటే ఈ కవర్ అది కాదని అర్థం అట్లా కాదు ఇది అదే కానీ అది ఇది కాదు లేకపోతే ఆత్మ యొక్క అనంతత్వానికి హాని భవతి సూక్ష్మత్వం అంటే ఏంటంటే నీకు బాగా అర్థం కాదు వ్యాపకత్వ స్థితి వ్యాపకత్వ స్థితి ఎట్లా స్వామీజీ వ్యాపకత్వ స్థితి ఇదిగో చూడండి ఒక ఐసు మొక్కు ఉంటుంది అనుకోండి ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు సూక్ష్మం అంటే ఏంటి అనేది ఒక ఐసు మొక్కు ఉంటుంది ఇది ఇంత తీసుకొని వచ్చాము ఒక ఐసు ప్లీజ్ తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి దాన్ని ఇక్కడ పెట్టామనుకోండి ఎంత స్థలాన్ని ఆక్రమించింది అది ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్సు ఇంత స్థలాన్ని ఆక్రమించింది అన్నాం అనుకోండి దాన్ని అలాగే ఉంచి కొత్తసేపు మనం ఉంటే ఏమవుతుంది అది కరుగుతుంది కదా ఇది స్థూలం కదా కరిగినప్పుడు వాటర్ అవుతుంది కదా అప్పుడు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది అది దీనికన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తా కాబట్టి స్థూలం ఏదైతే ఉందో పదార్థం దీనికన్నా పృథివీ జలం సూక్ష్మం అది ఆవిరైంది ఆ నీళ్లు అప్పుడు ఇంకా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా అప్పుడు జలం వాయు ఇది సూక్ష్మత్వం అంటే ఎప్పుడు కూడా ఆకాశాన్ని ఎందుకు సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మం అంటే అంటే కారణం అది వ్యాపకత్వ స్థితి కాబట్టి ఇక్కడ కూడా ను అన్నమయ ఇక్కడే ఉంది ప్రాణమయ కోశం చూండి వ్యాపకం ఇక్కడి నుంచి లోపలికి పోయింది లోపలి నుంచి బయటకు వచ్చింది ఆ లోపల దేహంలో కూడా తిరుగుతూ ఉంది ఇది దేహం తిరగలేదు ముక్కు ఉంది ముక్కు లోపలికి పోయేసినప్పు ఇవన్నీ వాసన చూస్తున్నావు లోపలేముంది ఒకసారి వాసం చూసినా అప్పుడైనా నీకు వస్తే వైరాగ్యం అని చెప్పావు అనుకో అది పోలేదు అది ఇక్కడే ఉంటుంది కానీ ప్రాణం పోగలుగుతుంది కదా పోతలేదు ఆయన శ్వాసలు నిశ్వాసలు దానికన్నా సూక్ష్మం వ్యాపకత్వ స్థితి అంతే ఇంకేళ అన్యోంతరాత్మ ప్రాణమయ ఇది ప్రాణం నెక్స్ట్ మనశ్శ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా భవతే స మనోమయ కోశ ఇప్పుడు ప్రాణం అన్నం అయిపోయింది ప్రాణమైపోయింది మనహ ఈ రెండు మీకు కేవలం స్థూల శరీరం పంచీకరణం చెందిన తర్వాత పంచభూతం పంచమహాభూతాల్లో నుంచి వచ్చినటువంటి ఈ స్థూల దేహం ఏదైతే ఉందో ఇది అన్నమయ కోశం ఫుడ్ షీత్ షీత్ వర నెక్స్ట్ ప్రాణమయ కోశం కాబట్టి అపంచీకృతంగా ఉండేటువంటి పంచమత మహాభూతాల్లో ఒక్కొక్క భూతం యొక్క నుండి మనకు కర్మేంద్రియాలు వచ్చాయి అట్లాగే సమిష్టి రాజసాంశంలో నుంచి పంచప్రాణాలు వచ్చాయి ఈ పది కలిపి ప్రాణమయ కోశం మనోమయ కోశము అంటే ఏంటంటే మనహ మనస్సు తెలుసు కదా ఏం చేస్తుంది డౌటింగ్ ఎలిమెంట్ అది కాబట్టి విమర్శ విమర్శ రూపం ఈయనన్నది ఏంటంటే విమర్శ రూపం శ్యాత మనహ కాబట్టి ఏదైతే ఇదే అదే అదే ఇదే అని డౌట్ లో ఉంటాడో ఆలోచిస్తూ ఉంటుందో సంకల్ప వికల్పాత్మహ వికల్పాత్మక ఆ మనసు జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాదు ఏంటవి శ్రోత్వాదింద్రియాలు చెవి ముక్కు ఇవన్నీ శ్రోత్వాదింద్రియాలు ఎందుకంటే జ్ఞానం వాటి ద్వారానే అందుతూ ఉంది కనుక మనం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం వాటిని జ్ఞానేంద్రియాలు అన్నాడు ఈ జ్ఞానేంద్రియాలు అంటే కన్ను చూడొచ్చు అది గాడిదని తెలుసుకోవాలంటే మనసు ఉండాలి కదా ముక్కు వాసన చూడొచ్చు అది ఉప్మా అని తెలుసుకోవాలంటే మనసు ఉండాలి కదా అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి జ్ఞానేంద్రియాలు విషయ ప్రపంచానికి సంబంధించిన విషయాన్ని అవి మోసుకొని వస్తూ మనసు దాంతో కలిసినప్పుడే ఇది అది ఇది ఇది అని మనకు తెలుస్తుంది కాబట్టి మనహ మనసు జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వాయో భవతి స మనోమయ కోశ అంటే అపంచీకృత పంచీకరణం జరగ ముందు అపంచీకృతంగా ఉండేటువంటి పంచమహాభూతాల్లో నుంచి సాత్విక అంశంలో ఒక్కొక్క భూతంలో నుంచి ఒక్కొక్క జ్ఞానేంద్రియం వచ్చింది సమిష్టి భూతాల్లో నుంచి అంతఃకరణ చతుష్టయం మనసు బుద్ధి వచ్చింది అర్థమవుతుంది కొన్ని మనసు బుద్ధి అనుకుంటాం అదే అంతఃకరణ చతుయం సో ఆ మనసు బుద్ధి ప్లస్ జ్ఞానేంద్రియాలు ఈ ఏడు కలిపి ఈ ఏడు కలిపి ఆ విజ్ఞానమయ కోసం ఆనందమయో అది మన మనోమయ కోసం విజ్ఞానమయ కోసం మనోమయ కోశానికి విజ్ఞానమయ కోశానికి తేడా ఏంటంటే జ్ఞానేంద్రియాలతో మనసు కలిస్తే మనోమయ కోసం జ్ఞానేంద్రియాలతో బుద్ధి కలిస్తే కానీ కార్యం ఏమవుతుంది చెప్పండి మనసుతో జ్ఞానేంద్రియాలు కలిసి మనసు జ్ఞానేంద్రియాలతో కలిసి ఉంటే ఎంతసేపటికి డెసిషన్ రాదు వాదమే లాయర్ స్టేజ్ ఇది ఎంతసేపు విషయం ఇదే అదే అదే ఇదే ఇదే అదే అని చెప్పేసి విమర్శ చేస్తూ పోవడమే ఇది డిసైడ్ చేయాలంటే జడ్జి రావాల బుద్ధి కాబట్టి జ్ఞానేంద్రియాలు విషయ ప్రధానంగా జ్ఞాన విషయ ప్రధానంగా ఉన్నాయి దీంతో మనసు కలిసినప్పుడు సందేహమే ప్రధానంగా ఉంది గనక ఇది మనోమయ కోసం నిశ్చయం జరిగితే విజ్ఞానమయ కోసం అది కాబట్టి మనస్స జ్ఞానేంద్రియ పంచకం సా మనోమయ కోశ బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిళిత్ యోతి సా విజ్ఞానమయ కోశీ క్లియర్ సమాట చూడండి శరీరత్రయంలో రెండు అయిపోయినాయి ఇక్కడికి స్థూల శరీరం ఏమో అన్నమయ కోసమా ప్రాణ మనహ బుద్ధి అంటే ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఈ మూడు ఉండే కాదు ఇది సూక్ష్మ శరీరం ఎందువల్ల చెప్పండి మొదటిదేమో పంచ ప్రాణాలు కర్మేంద్రియాలు పంచ పదిహేనే కదా జ్ఞానేంద్రియాలు ఇప్పుడు ఐదు పదిహేను అయినాయి కదా మనస్సు బుద్ధి పదిహేడైనా కదా ఏవం ఏం సప్తదశాకళాభి సూక్ష్మ శరీర సంజ్ఞిక అది కాబట్టి స్థూల శరీరం ఏదైతే ఉందో అది అన్నమయ కోశము స్థూల శరీరం అన్నమయ కోశం స్థూల శరీరం సూక్ష్మ శరీరంలో ఈ మూడు కోశాలు వచ్చేసాయి ప్రాణమయా మనోమయ విజ్ఞానమయ కోశాలు వచ్చాయి ఆనందమయ కోశం ఉండదు కదా అయితే అది సుషుప్తి అది సుషుప్తి నాకు ఏమీ తెలియడం లేదు సుఖంగా నిద్రపోయాను అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది సుషుప్తి కారణ శరీరం స్తూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు క్లియరా వీటిల్లో ఎక్కడ ఆత్మ లేదు కని ఎక్కడ ఆత్మ లేకుండా పోలేదు అది ప్రక్రియ ఆత్మ ఉండడం వల్లనే ఇవి ఉన్నాయి ఇవి లేకపోయినా ఆత్మ ఉంటుంది హ్యాండిల్ చేస్తాను స్టార్టింగ్ ఇంకా ఇక్కడికి ఏం రాలేదు ప్రక్రియ ఇంకా హ్యాండిల్ చేయలేదు ఊరికే డెఫినేషన్స్ ఇస్తున్నాడు అంతే ఊరికే మీకు అర్థం కావడం చెప్తా సో అన్న అన్నం ప్రాణ మన బుద్ధి ఆనంద అది ఉండేది తే కోశాహ పంచ ఇవి ఐదు పంచకోశాలు అనేది జనరల్గా ఇది మరి కోశాలు ఏంటి స్వామిజీ ఇదిగో కోశ అంటే ఏదో కాదు వొర ఇప్పుడు కత్తిని వరలో పెడతారా ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవండి అట్ల కదా ఆ వర షీత్ ఇంగ్లీష్లో మనం షీత్ అంటాం షీత్ వొర కత్తిని తీసుకెళ్లి వొరలో పెడతాం కదా ఆ వొరని సంస్కృతంలో కోశహ అంటారు ఇప్పటికే మీకు ఒక మాట అర్థమైపో ఉండాలి కత్తి వేరు కోశం వేరు అంతే కదా అసలు మనకు కావాల్సిన వస్తు వేరు ఈ ఐదు వేరు ఈ ఐదు మనం కానే కాదు ఈ ఐదే మనం అనుకోవడం వల్ల సంస్కృతి రజేత్ ఎందుకు అనుకున్నాం అసలు మనం ఏమిటో మర్చిపోయినాం కనుక స్వాత్మ విస్మృత్య మరి ఆత్మను మర్చిపోతే మర్చిపోయామండి ఇది వచ్చింది ఈ సంసారము తైహి పంచకోశై ఆవృత వాటి చేత కప్పబడి అదే నేను అనుకోవడం వల్ల ఈ సంసారం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒక్కటి చూడండి కోశహ అంటే వొర ఇవి సింపుల్ కనపడతాయి ఇవి అర్థం కాకనే సిద్ధాంతాలు మారిపోతూ ఉంటాయి కోశహ వొర కత్తిని ఒరలో పెడితే ఆ వొరలోకి కత్తి పోవాలన్నా లేదా వొర ఇంత దుండి కత్తి ఇంత దుంటే పోద్ద చెప్పండి కాబట్టి ఒక దాంతో చుట్టినప్పుడు ఆవృత ఆవృతం అంటే చుట్టడం అందుకనే మనిషి ఒక షాప్కి వెళితే పంచి ఎంత కావాలంటే నాలుగు మోరు అంటాడు వాడు సన్నగా ఉండేటు కొద్దిగా ఉండే ఎనిమిది మోర లేదండి ఎందుకంటే నాలుగు మోరు గాను కట్టుకుంటే ద్రౌపదిలాగా ఉంటాడు మన సంరక్షణలో అందువల్ల కంప్లీట్గా కట్టుకోవాలంటే జనరల్గా నేను చెప్పేది జనరలీ ది థింగ్ That is covered, understand? The thing that is covered is larger or bigger than the thing that is covering. అవునా కదా ఇప్పుడు దీంతో కడుతున్నామండి చుడుతున్నామంటే దేనినైతే చుడుతున్నావు దేనితో చుడుతున్నావు దేని తైతే చుడుతున్నావో అది చుట్టబడేదానికైనా పెద్దదిగా ఉండాలా లేదా లేకపోతే ఎట్ట చుడుతావు నువ్వు కంప్లీట్ గా చుట్టాలంటే దనే అంతేనా మలతాడు అనుకున్నా కూడా అదే కదా వ్యవహారం నడువును బట్టి మలతాడు పిండిని బట్టి గుడు తాడును బట్టి నడుము లే నడువును బట్టి తాడు ఇట్లా ఉంటాయి ఇప్పుడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే హియర్ ద వస్తు ఆత్మ దట్ ఈజ్ కవర్డ్ కోశ ఈజ్ బిగ్గర్ Than the sheet that is covering. కోశహీత్ దట్ ఈ కవరింగ్స్ ఇట్ పాసిబిలిటీ పరిమితమైనటువంటిది అనంతమైన ఆత్మని ఎట్లా ఆవృత కవర్ చేస్తుంది కవర్ చేసే అవకాశమే లేదు గనక దేర్ ఫోర్ ఇట్ ఈస్ not really covering ఇట్స్ నాట్ రియలీ కవరింగ్ యాజ్ దో కవరింగ్ ఇవా నీకు ఎప్పుడు చెప్తుంటాను ఇవా అనే దాంట్లో ఉంది లివా విషయమంతా అక్కడే ఉంది అంటే దాన్ని ఆవరించినట్టుగా ఇవా ఇవా ఉంది అంతేగాని పంచకోశాలు ఆత్మని ఆవరించలేవు ఇప్పుడు చెప్పేవాడ దరిద్రం అంతా ఇదే అందువల్లనే జ్ఞానం రాదు ఏం చెప్తాడంటే ఆత్మని పంచకోశాలు ఆవరించాయంటాడు ఇంపాసిబుల్ సార్ పంచకోశం ఎంత అన్నమయ్యే కోసం ఇది ఈ దేహం ఫైవ్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏంటి ఆత్మ అనూరణీయా మహతో మహీయాన్ ఆత్మని ఇది పోయి చుడుతుంది వాట్ ఈస్ దిస్ నాన్ ప్రాణం వాయువు అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఇది చుడతదే ఇది చుట్టేటట్లయితే చంద్రమండలం పోయేటువంటి వాడు సిలిండర్లు ఎత్తుకొనింది బోడ అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి పరిమితమైనటువంటివి అనంతమైనటువంటి దాన్ని చుట్టేందుకు అవకాశం లేదు అందువల్ల కోశ అన్నప్పుడు కోశవత్ ఆచ్ఛాదకత్వాశవత్ ఆశ్చాదకత్వాత్ వలే వలే కోశవత్ కోశము లాగా మీకు అర్థం కావడం కోసం అని మేము వాడుతున్నామే గాని కాబట్టి వర కత్తిని కప్పినట్టుగా ఆత్మని కోశాలు కప్పేందుకు అవకాశమే లేదు సార్ ఆవృత స్వాత్మ ఆవృత ఇవ ఇవ వలే వలే కోశవత్ ఆచ్ఛాదకత్వా ఇది కోశ అంటే కోశై ఇవ కోశై ఇవ కోశ ఊరికి అర్థం కావడం కోసం అంతేగాని ఇవి దాన్ని కప్పే అవకాశమే లేదు ఎందుకంటే ఇది మిథ్య సత్య వస్తువుని మిథ్య ఎప్పుడు కూడాను కప్పలేదు ఒకవేళ కనుక కప్పింది అంటే కోశాన్ని యాక్సెప్ట్ చేయాలి కోశం ఉంది అని అనాలి కోశం ఉంది అంటే ఏదైతే ఉందో అది యదస్థి తత్ సత్యం కోశము సత్యమైపోద్ది కోశము గనక సత్యమైందా కిం విచార్యాత్ కిం వివేక హ్యాత్ ఇప్పుడేం విచారం చేస్తావు నువ్వు కోశం సత్యం ఇంకెందుకు విచారం చేసేది పంచకోశ వివేకేనా ఇంకెందుకు వివేకం కిం వివేక హ్యాత్ కిం వివేక విచారీ కాబట్టి కోశము వాస్తవంగా లేకనే ఉన్నట్టు కనపడతా ఉంది కదా అక్కడ విచారం చేయడానికి అవకాశం ఉంది ఎంక్వైరీస్ పాసిబల్స్ కాబట్టి అన్న ప్రాణ మన ఆనందే కో స్వాత్మా తై కో స్వాత్మా విస్మృత సంస్తి వ్రజేత్ భవే పంచై ఇక్కడ శాస్త్రంలో ఒక విచిత్రమైన విషయం ఉంది కోశవత్ అంటున్నాం కదా కోశంలాగా శాస్త్రంలో ఒక పదప్రయోగం ఉంది కోశ కృద్వత్ కోశ కృద్వత్ ఇప్పుడు మీర స్వామిజీ పంచకోశాలు ఇన్నిసార్లు చెప్పారు కదా ఇది ఎందుకు చెప్పలేదు నాకెందుకు ఎందుకు చెప్తాను ఎందుకు చెప్తాను నాకు తెలిసిందంతా చెప్పాల్సిన అవసరం ఏమింది అవసరం ఏమింది పాలుకోవ వడ్డించారనుకోండి పాలుకోవా కోవా కోవ వడ్డించి మన దగ్గర అల్లం పచ్చడి ఉందని కోవాట్టి అల్లం పచ్చడి వేస్తే ఏం కావాలా అల్లం పచ్చడి యూజ్ఫుల్ కోవా యూజ్ఫుల్ పెసరట్టు వచ్చింది అనుకో అల్లం అదే పెసరట్టు వచ్చినప్పుడు అల్లం పచ్చడి కానీ కోవలో కాదు కాబట్టి ఎక్కడెక్కడ ఏం చెప్పాలి అది ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు కనుక చెప్తున్నా సరేనా కోశకృద్వత్ కోశకృత్ వత్ కోశవత్ అన్నాను కదా వలే కోశకృత్ వత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యోషకారీమి యథకారా క్రిమి కోశకారా క్రిమి అంటే పట్టు పురుగు లేదా శాలె పురుగు శాస్త్రంలో కోశకారహ క్రిమి అంటే పట్టు లేదా శాలెపొరుగు కోశకారహ క్రిమి తంతుబి ఆవృతై తైహి తంతుబి తై రక్షితో భవామి చూసారా శాస్త్రం ఎట్లా ఉందా ఉపనిషత్తులండి తైహి రక్షితో భవామి తంతు అంటే దారాలు తంతు బియ్యి అంటే దారాలు పట్టు పురుగు చూచారా అది కోశకారహ క్రిమిహి అంటే పట్టుపురుగు క్రిమి అంటే పురుగు కోశకారహ ఈ కోశంలో ధరించి ఉండేటువంటి యొక్క ఆకారాన్ని పొందిండేటువంటి క్రిమి అది పట్టు పురుగు లేదా సాలి అది నోట్లో చొంగ గారుస్తూ ఉంటుంది అనట్లేదు అండి నోట్లో నుంచి చొంగ గారుస్తూ ఉంటుంది లాలజలం చొంగ కరెక్ట్ వర్డ్ అది ఎక్కడి నుంచో బయట నుంచి రావడం లేదు సెలైవా బయట నుంచి రావడం లేదు చొంగగారుస్తూ ఉంటుంది అది దాంట్లో నుంచే వస్తుంది దాన్ని తంతుబిహి దారావుగా అల్లుకుంటూ వస్తుంది ఏది పట్టుపురుగు ఒక దశలో ఏమనుకుంటా తెలుసు అది అల్లుకునేటప్పుడు తైహి రక్షితో భవామి తైహి తంతుబిహి ఈ దారాలు నేనేవైతే అల్లుతున్నానో వీటి చేత రక్షితో భవామి అహం రక్షిత భవామి ఐ ఆం ప్రొటెక్టెడ్ ఐ విల్ బి ప్రొటెక్టెడ్ చూస్తామంట చూడండి ఇవి నన్ను రక్షిస్తాయి అనుకుంటుంది ఎందువల్ల రక్షిస్తాయని అదిగోనండి ఇంకేదో వస్తుంది భ్రమరం వస్తుంది నన్ను ఏదో చేస్తుంది అనుకుంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఇలా దాన్ని దారాలు చుట్టుకుంటూ వస్తూ ఉందో ఆవృత అది ఆవృత చుట్టుకుంటూ వస్తుంది చుట్టుకుంటా వస్తుంది చుట్టుకుంటూ వస్తుంది తనంతా కవర్ చేసుకుంటుంది రక్షణ కోసం ఒక దశలో దాంట్లో చచ్చిపోద్ది చచ్చిపోవాలని ఈ పని చేయదు ఎవరికైనా బ్రతకాలనే ఉంటది భో మా భోవం భూయాసం ఓకే ఎవరికైనా బ్రతకాలి ఉంటది చచ్చిపోవాలండదు పురుకు కూడా అంతే అందుకని కదా మనం దాని దగ్గరకు పోతే చిట్టు అంతవరకు మెల్లగా పోయింది గుడికి గుడికి ఎందుకో తెలుసా సేవ్ చేసుకోవాలి తను తను బ్రతకనేటువంటి ఆశ దానికి ఉంది అందుకని తైహి రక్షితో భవామి నేను వాటి చేత రక్షింపబడతాను అని అనుకుంటూ ఆ దారాలను అల్లుకుంటూ వస్తుంది ఒక దశలో రక్షింపబడడం కాదు ఏ దారాలు అయితే దాని చేతనే భక్షింపబడుతుంది చచ్చిపోతుంది లోపల తైహి అట్లాగే ఇక్కడ కూడాను ప్లీజ్ యథా కోశకారహ క్రిమి తైహి రక్షితో భవామి విషయ కోశై తంతుబిహి కోశకృద్వత్ ఇది కాబట్టి ఆ దారాలతో ఆ కోశాలు తయారు చేసుకొని అవన్నీ చుట్టుకున్న తర్వాత దాంట్లోనే ఏ విధంగా అయితే ఆ పట్టు పురుగు మరణిస్తూ ఉందో అట్లాగే ఏది తనలో నుంచి వచ్చినటువంటి సొంగే అట్లాగే మనలో నుంచి పుట్టినటువంటి భావన జీవ భావన నేను దేహము ఎక్కడి నుంచో పుట్టడం లేదే ఎవరో వచ్చి చెప్పడంలే ఎవడో వచ్చి చెప్పడంలే త్వం దేహ అన్నాడు ఎవడన్నా వచ్చే అహం దేహ అంటాడు మనిషి నేను దేహం అంటాడు అందువల్ల గౌరోహం అహం గౌరహ నేను తెల్లగా ఉన్నాను కృషోహం నేను సన్నగా ఉన్నాను ఈ లక్షణాలంతా దేహానికి సంబంధించినవి ఎవరు చెబుతున్నారు వాడే చెప్తున్నాడు కానీ వాడికి ఎవడొచ్చి చెప్పడం లేదు ఎవడైనా వచ్చి చెబితే ఈ రెండిటి విషయాన్ని తెలిసిన వాడ ఉండాలి వాడు చెబితే ఏమని చెబుతాడు నువ్వు దేహం కాదని చెబుతాడు కానీ నువ్వు దేహం అని చెప్పడు కాబట్టి నేను దేహము అన్నమయ్య కోసము స్థూల శరీరము అని ప్రతి మనిషి మాట్లాడుతూ ఉండాడు కాబట్టి చొంద దాంట్లో నుంచి వచ్చి దాంట్లోనే దాళం తయారై తంతు తైహి అహం రక్షితో భవామి నేను దీంట్లో రక్షింపబడతానది అనుకోని ఎట్లాగైతే నాశనమైపోయిందో అట్లాగే మనలో జీవ భావన కదిలి నేనే ఈ దేహము నేను ప్రాణము నేను మనస్సు నేను బుద్ధి నేను అజ్ఞానము అని వల్ల వీటి చేత విషయై అక్కడ తంతుబి తైహి ఇక్కడ విషయై తై కోశై తై ఈ కోశాల చేత ఇవే నేను అని అనుకోవడం వల్ల ఏం జరుగుతుందండి ఇదిగో అత్ర అనాత్మని అహం ఇది మతి ఏదైతే నేను కాదో అనాత్మ అదే ఆత్మ అనుకుంటున్నా అత్ర అనాత్మని అహం ఇది మతి అది అస్స పుంస ప్రాప్త ఇది ఈ విధంగా మనిషికి బంధం పుట్టుకొస్తా ఉంది ప్రాప్తిస్తా ఉంది తనలో నుంచి ఈ పంచకోశాలు నేను అని అనుకునేటువంటి భావన ఏర్పడడం వల్లనే జరుగుతూ ఇదే బంధం ఈ బంధం కారణంగా కనపడతా జన్మ జన్మలకి బంధశ కార్యం కిం బంధం కారణమైనప్పుడు అజ్ఞాన అజ్ఞానా ప్రాప్త అజ్ఞానం వల్ల ఈ బంధం వచ్చింది ఈ బంధం కారణమైనప్పుడు దీని కార్యమేమిటి అన్నావు నాకు మళ్ళీ జనన మరణ తదేవ జనన మరణ క్లేశ సంపాత హేతు ఇది జనన మరణ జనంలో దుఃఖం క్లేశ మరణంలో దుఃఖం జనన మరణ క్లేశహ దుఃఖం పుట్టుకలో దుఃఖం జననం ఎవరికి దుఃఖం పుట్టే వాళ్ళకే దుఃఖమే కనేవాళ్ళకే దుఃఖమే తల్లి ఏడుస్తూనే ఉంటది బిడ్డ ఏడుస్తూనే ఉంటది ఏడుస్తూ ఆమె కంటది ఏడుస్తూ ఆ తర్వాత ఈయన వల్ల ఆమె ఏడుస్తుంది ఆమె వల్ల ఈయన ఏడుస్తాడు ఆమె కుడితే బిడ్డ ఏడుస్తాడు వీడు పెరిగాడంటే ఆమె అది జనన మరణ కాబట్టి జననం ఎట్లా దుఃఖం ఉందో మరణం వల్ల ఎట్లా సంపాత హేతహో బంధస్య కార్యం ఈ విధంగా మనకు తెలుస్తూ ఉంది ఇదే కదా జన్మ జన్మలో పట్టుకుంది సంస్కృతి రజేద్ సంస్కృతి అన్నమయ్య కోసం స్థూల శరీరం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ్య కోసం సూక్ష్మ శరీరం ఆనందమయ కోసం కారణ శరీరం అది కేవలం సుషుప్తి ఇవి జాగ్రత్త స్వప్నాల్లో తెలుస్తూ ఉన్నాయి క్లీ ఇప్పుడు ఏం చేస్తాడంటే నేనే ఈ కోశాలనుకుంటున్నాడు తను ఆత్మ కదా నువ్వెవరు ఆత్మ మరి కోశాలనుకుంటున్నావు కదా ్రహ్మ తత్సవమసి ఇవన్నీ ఏంటి అహం ఆత్మ అంటున్నావు ఇప్పుడు అది కనుక నీకు తెలిసిందంటే నేను ఆత్మ అహం అస్మి అహం ఆత్మ అనేది కనుక నీకు తెలిసి బాధ లేదు జీవితంలో నిన్ను టచ్ చేయలేడు ఎవడు లే అహం మనుష్య ఫస్ట్ పాయింట్ అహం మనుష్య మేబీ పురుష ఆర్ స్త్రీ అహం పురుష అహం స్త్రీ సరేనా ఇప్పుడు పురుషుడేం చెప్పచ్చు అహం స్త్రీ అహం పురుష కానీ ఇద్దరు కలిసి మనుష్య ఎప్పుడైతే అహం మనుష్య అన్నవో దాని అర్థం ఏంటో తెలుసా అహం మానవ మానవ దేహ మానవ నా పశుదేహ అహం మానవ అహం మనుష్య అన్నప్పుడే ఐఎమ్ గ్రాస్ బాడీ స్థూల శరీరం నేను ఎందుకని ఇది మానవ దేహం మానవ శరీరం కనుక లేదు అహం మనుష్య నేను ఈ దేహాన్ని అన్నప్పుడే ఎప్పుడైతే తాను దేహం అంటాడో స్థూలోహం నేను బుద్ధుగా ఉన్నాను కురుషోహం నేను సన్నగా ఉన్నాను స్థూలోహం నేను లావుగా ఉన్నాను గౌరోహం నేను తెల్లగా ఉన్నాను నీలోహం నేను నల్లగా ఉన్నాను అహం నీలహ అవన్నీ కూడా లక్షణాలు దేనికి సంబంధించినవి దేహానికి సంబంధించినవి తన మీద ఆపాదించుకొని ఆత్మే దేహము స్వామీజీ దేహం ఆత్మ అంటే నాకేం బాధలేదు ఎందుకని ఆత్మ అనంతం కనుక దేహం కూడా ఆత్మ దూరంగా పోలేదు ఈలో దేహం ఉండొచ్చు లేకపోవచ్చు రేపు ఆత్మ ఎప్పుడు ఉండేది దేహం ఆత్మ చెప్పు నాకు బాధలేదు అలా సముద్రం చెప్పు నో కాంట్రడిక్షన్ సముద్రం అలా అని కానీ అన్నావంటే కాంట్రడిక్షన్ దేహం ఆత్మే అన్నావా ఏమి లేదు ఇక్కడ అసలు విరోధం లేదు వైరుధ్యం లేదు కానీ ఆత్మ దేహం అంటేనే తప్పు ఇప్పుడు అంటున్నది ఏంటంటే అహం మనుష్య అహం మానవ మానవ దేహ అది ఆడ వచ్చిన బాధంత ఏంటంటే అహం శబ్దం ఆత్మకు సంబంధించిందే లేక కోశానికి సంబంధించిందే కోశానికి సంబంధించిందే అంటున్నాడు అహం మనుష్య అహం పురుష అహం ఇంకా ఆడ అహం క్షుత్ పిపాసాదిమాన్ నేను ఆకలితో ఉండేవాణ్ణి క్షుత్ పిపాసా దాహంతో ఉండేవాణ్ణి అహం క్షుత్ పిపాసాదిమాన్ ఆకలి దప్పులతో ఉండేటువంటి వాణ్ణి ఈ ఆకలి దప్పుల దేని లక్షణం దేహ లక్షణం కాదు పురాణ లక్షణం దేహలక్షణం కాదు పురాణ లక్షణం దేహం అన్నం అడుగుతుందే దేహం ప్రాణం అందుకని ఏదో ఒకటి కొట్టలే బాబు నా ప్రాణం అల్లాడుతుంది అంటాడు అందుకని నా దేహం అడుగుతుంది అంటాడు ఏదో ఒకటి ఇవ ఏదోటి కాఫీ టీయో కిరణాలు ఏదోటి సస్తనాలు అసలు ఎంతసేపనే ఆవిడ ఉండండి ఉండండి పోపు పెడతా పోపోతో ఏవద్దు నేనే పోపై పెట్టాడు ఎందుకని అంటే ఇదంతా కర్మ అప్రాణమయం అవుతా వచ్చిన బాధ ప్రాణమయం కాబట్టి క్షుత్పి పాసాది మాన్ నేను ఆకలి తప్పులతో ఉన్నాననేది ప్రాణం ప్రాణరక్షణం అదే కోమలో ఉంటారే వాళ్ళు ఏమైనా అన్నం వాడుతున్నారా జ్వరం వచ్చినప్పుడు ఆకలే చూడు తినురా తినువే ఎందుకంటే ప్రాణం అడగాల ప్రాణం ఎప్పుడైతే కావాలంటుందో క్షుత్పి ఫాసలు వస్తాయో అప్పుడు మీరు నాకు ఏదో ఒకటి పెట్టి అంటాడు మీరు కావాలంటే చూడండి అలోపతిలో క్లియర్గా ఉంటుంది ఏం పోతే చూడచ్చు న్యాచురోపతి ఒకటి తెలుసు కదా మీకు ప్రకృతి ఆశ్రమం దాంట్లో చూడండి కథలు ఉంటాయి ప్రకృతాశ్రమో చేరుతాడు ఒకడు సూట్ కేసు పెట్టుకుంటాడు కదా బట్టలు గిట్టలు ఉండాలి కదా రోజుకు మూడు సార్లు చేయాలి స్నానం త్రిపి స్నానం పంచమ దంతధావనం ఇవన్నీ ఉంటాయా చాలా తెచ్చుకుంటాడు పెద్ద సూట్ కేసు తెచ్చుకుంటాడు వాటి సూట్ కేసుని ఎవరు చెక్ చేస్తారు తాళం వేసుకుంటాడు కదా ఎంత డాక్టర్ అయినా అతివా సూట్ కేసు ఉంటాడా తీడు తీస్తే అర్థమవుతాయి లోపల బ్రెడ్ ఎట్లా ఉందో ఎందుకంటే మూడు నాలుగు రోజులు వాళ్ళు పెట్టేస్తారు వీడిని ఏమి తిండి లేకుండా చేస్తారు అసలు తింటా ఉంటే తిండి వాల్యూ తెలియదు కానీ అనుభవంతో చెప్తున్నా కొన్ని రోజులు ఆపేసి చూడండి గడ్డి కూడా తినాలనిపిస్తుంది గడ్డి అర్థమవుతుంది ఇవన్నీ చాలా తమాషాలు ఉన్నాయి అందువల్ల ముందే రెడీ చేసి పెట్టుకుంటారు అంతేగాని నీరసంగా ఉండేటువంటి వాడు తింటావా వద్దు అంటాడు వీరికి ఆకలేస్తూ ఉంటది లోపల ఎందుకని లోపల ఫ్యాట్ అంతా కరిగిపోవాలా వాళ్ళు ఏం పెట్టరు తేన్నీళ్ళు ఇస్తారు నిమ్మరసం ఇస్తారు నిమ్మరసంతో తేనెళ్ళతో ఎవరు బతుకుతారు అందుకని చూస్తారు ఇంక వాళ్ళని ఏదో అంటారు సార్ ఎల్లుండి పెడతారంటే పెడతానులేనాయన పెడతానులేనాయన అంటే పెట్టాడు అతను అతని పేరు న్యాచురోపతి డాక్టర్ ఎవడైతే పెడతానంటూ పెట్టడో ఇక చివరిగా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుద్ది అంటే పెట్టేది వద్దరేది అది అప్పుడు రమ్మంటే రాదు గనక రోజు చూసిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాడు లేకపోతే ముందే స్టాక్ రెడీ చేసుకుని పోతాడు ఇటు ఇలా ముందు స్టాక్ రెడీ చేసుకునేవాడు హాస్పిటల్ పోవడం ఇదంతా అజ్ఞానంధిమాన్ ఆకలి దప్పులుండే ప్రాణం ఆ మాట చెప్తూ ఉండేది కదా ఇప్పటికి అన్నమయం ప్రాణమయం కదా ఆయన ఈ రెండు కలిసి ఏదైనా కోరుకుంటాయా దేహం ఉంది ప్రాణం ఉండడం వల్ల ఇది కదులుతూ ఉంది నాకు అది కావాలి అని దేహం ఉంటుంది నాకు ఇది కావాలి అని ప్రాణం ఉంటుంది ఎవరనేది నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని కోరుకునేది ఎవరో అది మనహ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా యో భవతి స మనోమయ కోశ అక్కడికి వచ్చేటప్పటికీ అహం ఇచ్చామి కానీ డిఫరెన్స్ చూడాలి మనసులో అహం ఇచ్చామి ఇచ్చాశక్తి మనసుకి కోరుకుంటది ఆ కోరుకునేటప్పుడు డౌట్ పడుతుంది ఇదే అదే అదే ఇదే ఇడ్లీ దినాలన్నా దోశ దినాలనా అనే డైలమాలోకి వచ్చింది అనుకోండి అది మనస్సు ఇచ్చామి నేను ఇది చేసేస్తానన్నదనుకోండి అప్పుడేంటి నిశ్చయాత్మకం బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిలితాయో భవతి విజ్ఞానం అయ్యకోసా కాబట్టి ఈ విజ్ఞానం బుద్ధి కదూ నిశ్చయం చేస్తా ఉంది కదా అక్కడ ఇచ్చామి కాదు బుద్ధి కరోమి కర్త కర్త కాబట్టి మనసు ఉన్నంత వరకు కర్త కనిపించడు బుద్ధి వస్తేనే కర్త కనిపిస్తాడు అహం కర్త అహం భోక్త ఇది బంధం కదా యాక్చువల్లీ యు ఆర్ అహం అకర్త అహం అభోక్త నువ్వు గనక నువ్వు ఆత్మని తెలిస్తే కాబట్టి కోశాలతో తాడాత్మని చెందడం చేత అహం కర్త అహం భోక్త ఇది ఎక్కడుంది అహం భావన బుద్ధిలో ఉంది దుగ్దృశ్యవేకుండా మీకు క్లియర్గా చెప్పలా అది జీవ భావన ఇంకొకటి కూడా అందంగా అర్థం చేసుకోండి దీన్ని జీవ భావన ప్లీజ్ జీవ అంటే జీవ కాన్షియస్నెస్ ఆత్మభావన కాదు నేనే ఆత్మ భావన లేదు అహం జీవహ దేన్ని బట్టి చెప్తా ఉండవు నువ్వు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఏ కండిషన్లో బట్టి చెప్తున్నావు జీవహ అనేటువంటిది ఎక్కడ జీవుడు ఎక్కడున్నాడు జీవుడు చాలా క్రిటికల్ పాయింట్ చాలా ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ తెలియని పాయింట్ అజ్ఞానంతో ఉండేవాడు జీవుడు ఇవన్నీ కూడా నాన్ సెన్సికల్ థింగ్స్ జీవుడు ఎక్కడున్నాడంటే ఒక్క చోట లేడు ఎప్పుడైతే పంచకోశాలతో తారాత్మం చెందినప్పుడే వాడు జీవుడు అవుతూ ఉన్నాడో పంచకోశాలను విలక్షణంగా ఉన్నప్పుడు ఆత్మే కనుక పంచకోశాల చేత ఆవృత స్వాత్మ అక్కడే కనుక నీకు జనన మరణాలు కదిలేది ఈ పంచకోశాల్లో ఎక్కడెక్కడ తెలుస్తూ ఉంటే అది జీవ భావన సో ది కండిషన్ ఆఫ్ ది జీవ భావన జీవ కాన్షియస్నెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది కండిషన్ ఆఫ్ దీత్ విత్ విచ్ ఇట్ ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ అట్ ఎనీ గివన్ టైం ఈ దేహంతో తాదాత్మ చెందాడు అనుకోండి ఈ దే ఇప్పుడు జీవుడు ఎవరో తెలుసా అహం దేహం ఐఎం హంగిరీ నేను ఆకలితో ఉన్నాను నేను దప్పితూ ఉన్నాను అనుకున్నాడు అనుకోండి అప్పుడు జీవుడు ప్రాణమయుడు అహం ఇచ్చామి ఇప్పుడు మనోమయుడు అహం కర్త అహం భోక్త అహం ద్రష్ట అహం మంత అహం జ్ఞాత అనుకుంటున్నాడు అప్పుడు విజ్ఞానమయుడు అహం కిమపి నా జానామే సుఖీనమయా నిద్రానుభూయా నాకేం తెలియలేదు హాయిగా నిద్రపోయాను అని మేలుకున్న తర్వాత చెబుతాడు చూసారా ఏ స్థితిని గురించి అయితే వాడు చెబుతూ ఉన్నాడో అది ఆనందమయ కోసం ఇప్పుడు అర్థమైంది ఎప్పుడు ఇక్కడికే మీకు అర్థమైపోయిండాలి ఎంత అజ్ఞానం మనకు ఇందులో మనం ఏది నేను దేహమోని నువ్వు చెప్పావంటే నువ్వు ప్రాణం కాదని అర్థం నువ్వు ప్రాణం అని చెప్పావంటే నువ్వు మనసు కాదనర్థం నువ్వు మనసు అని చెప్పావంటే నువ్వు బుద్ధి కాదనర్థం నువ్వు బుద్ధి అని చెప్పావు ఈ నాలుగు కాదు ఆనందమయ్య కోసం సుషుప్తి ఉందని చెప్పావు ఇందులో ఏ ఒక్కటి మరొకటి కాదు ఈ ఐదుట్లో ఆత్మ ఉంది ఒకవేళ ఈ ఐదు లేకపోతే అది దట్ ఈస్ తప్పు ఈ ఐడెంటిఫికేషన్లో వస్తూ ఉంది ఇప్పుడు తాదాత్మ్యం అంటే ఏంటి మీకు అర్థమైంది కదా ఇది తాదాత్మ్యం నైనా ఇది తాదాత్మ్యం జాగ్రత్తగా ఉండకపోతే వెళ్ళి ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంది మనసు దాంట్లోకి పోయి ఇరుక్కుపోయి జీవభావన ఏర్పడిందంటే మళ్ళీ ఆత్మభావన వచ్చేందుకు అవకాశం లేకుండా ఉంటుంది అండర్స్టాండ్ అర్థమవుతుంది అర్థమవుతుంది ఇప్పుడు మనమే ఆలోచించకూడదంటే ఒక్కసారి ఇతరులు వచ్చి కూడా మనల్ని లాగుతారు దాంట్లోకి ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ఏమడగాలి నన్ను నేను జాగ్రత్తగా లేకపోతే నేను ఇరుక్కుపోతాను నేనే ఆత్మనే భావంతో ఉన్నామనుకోండి కోశాలు నేను కాదని కూర్చో స్వామీజీ నమస్తే నమస్తే బాగున్నారా ఫస్ట్ ట్రబుల్ బాగా ఏంటి ఆయన ఆయన తెలిసిన బాగు నా బాగా నా తెలిసింది కాదు నా తెలిసిన బాగు ఆయన తెలిసింది కాదు ఆయన దృష్టిలో బాగేంద్రు బాగున్నారు అన్నాడు ఆయన స్టాండ్ పాయింట్లో మాట్లాడాలని నా స్టాండ్ పాయింట్లో మాట్లాడాలని నాకు తెలియదు ఫస్ట్ పాయింట్ సెకండ్ అడుగుతా ఆరోగ్యం ఎట్లా నువ్వు కాంటంప్లెట్ చేస్తా కూర్చోవడం అనుకో చెట్టు కింద నేనే ఆత్మని మీ ఆరోగ్యం ఎట్లా ఉందంటాడు అంటే నువ్వు ఆత్మాని నువ్వు కాంటంప్రేట్ చేస్తుంటే అతను వచ్చి ఏం జ్ఞాపకం చేస్తా అంటే మర్చిపోబాక నువ్వు దేహం ఇది వ్యవహారం ఇది వ్యవహారంలో వచ్చినటువంటి అవస్థంతా ఇది జాగ్రత్తగా లేకపోతే కొట్టుకుపోతారు ఆ ప్రవాహంలో పడి ఆరోగ్యంగా ఉన్నారు అంటాడు కొన్ని కొన్ని సామాన్యమైన పదాలే ఇవి ప్రాణం తీసేస్తాయి ఇప్పుడు అతను ఎందుకు వచ్చి ఆయన అడిగాడో అర్థం కాదు ఆరోగ్యంగా ఉండాలి కదా సమాజ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండాలి కదా అని అంటే ఏం చెప్పాలా ఐఆమ్ హెల్దీ హూ ఈజ్ హెల్దీ బాడీ ఈజ్ హెల్దీ హూ ఆర్ యూ ఐఆమ్ ద బాడీ అడిగేవాడు హీజ్ ద మైండ్ మనోమయ కోశం అన్నమయ కోశాన్ని క్వశ్చన్ చేస్తూ ఇది అన్నమాట అందుకని మనం నవ్వుకుంటూ ఆరోగ్యం ఎట్లా వాడు మంచివాడైతే బయటికి వెళ్ళి ఏదో లే బయటికి వెళ్ళి స్వామీజీకి ఎక్కువ వేదాంతం చెప్పి చెప్పి ఏదో డౌట్ ఉందో నాకు ఏమన్నా కారణం లేకుండా నవ్వేవాడు ఎవరు మీ ఆరోగ్యం ఎట్లాదండి ఇది ఏంది ఇది దాంట్లో ఇక్కడ పిచ్చోడు బాగున్నాయి వాడు పిచ్చి ఇలా అన్నా వాడు అంటే నిర్నిమిత్తానంద ఈయన ఏంటి అనవసరంగా నవ్వుతున్నాడే అని కారణం ఏంటంటాడు ఆయన కారణం అయింది నీ కారణం అనేది ఇప్పుడు అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అందరినీ ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు అదే అన్వయ వ్యతిరేకం ప్రస్తుతది మీకు బో అద్భుతం నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అయితే అన్వయ వ్యతిరేక అభ్యం ఇప్పుడు అర్థమవుతుంది అందుకని అందరిలో ఆత్మస్వరూపమే కనుక నిన్ను ప్రేమించుకుంటున్నావు పరానంద పర ప్రేమాస్పద మర్చిపోకూడదు ఇవన్నీ అందువల్ల కాబట్టి అదే కనుక వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమిస్తాం అంతేగాని వాళ్ళు వచ్చేసి స్వామీజీ మీరంటే నాకు ఎంత ప్రేమలుగానే నాకుండ నా అదృష్టం అండి అది ఏది వాళ్ళు నీ ప్రేమించడం నీకు అదృష్టం అంతకుమించి దురదృష్టం అనుకోలేదు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి సార్ ఆత్మనస్తుకాయ సర్వం ప్రియం భావతి ఇది పాయింట్ కాబట్టి ఎవరెవరు ఏదేది మాట్లాడుతుంటే మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఆదివారం ఒక్కరోజు వచ్చే రెండు గట్లు కూర్చొని తల గొక్కుంటే ముఖం ఇట్లా పెడితే నేను చేయగలిగితే అని అవన్నీ లేకుండా ఉంటే హాయిగా ముఖం ఇట్లా లేకపోతే నేను చెప్పేటప్పుడు ఇటుంటుంది అందువల్ల ప్రతిదీ ఏది వింటున్నామో ఇది కేవలం మనకన్నా అన్యంగా ఉండే విషయాన్ని తెలుసుకోవడం కాదు మన విషయాన్ని తెలుసుకోవడం ఒకవేళ మనం తరించకపోతే మనం పడే బాధలు అనూహ్యమైనటువంటివి ఎట్టి పరిస్థితుల్లో తరించాలి కనుక కష్టపడైన మనసుకి పట్టించుకోవాలి ఇప్పుడు అర్థమైందే అనుభావనిదికృతూ దేహస్థూలోన్న సంగిక లింగేతు రాజ్యసై ప్రాణ ప్రాణ కర్మేంద్రియ సహ స్టార్ట్ అయ్యాడు ఇది మీకు బాగా అర్థం కావడం కోసంగా నేను ఇంతసేపు చెప్పాను ఒక చూడండి అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఒక కోసం మరొకటి కోసం కాదు నువ్వు ఆత్మ తైహి కోశై ఆత్మ ఆవృత ఆత్మ విస్మృత్య నేను ఆత్మని తెలియకపోవడం చేత ఈ కోశాలే నువ్వు అనుకుంటూ ఉన్నావు సంస్కృతి వ్రజేత్ సంసారం తయారైపోతా ఉంది జనన మరణాలు కలుగుతూ ఉండే ఇది జీవభావన నడిచిపోతా ఉంది ఒక్కొక్క కోశంతో కోశంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు తాదాత్మ్యం ఏర్పరచుకున్నప్పుడు అవుతున్నది కదా ఇప్పుడు డీటెయిల్స్కి వస్తున్నాడు సత్ పంచీకృత భూతోద్ధ దేహస్థూలం సంఘిక పంచీకృత భూత ఉత్తహ భూతోద్ధ ఉద్ధహ పుట్టినటువంటి ఉత్తహ అంటే పుట్టినటువంటి పంచీకృత భూతోద్ధ అంటే పంచీకరణం చెందిన తర్వాత అపంచీకృత కాదు పంచీకరణం చెందిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ పంచీకృత పంచమహాభూతాన్ని పంచీకృత భూతో పంచీకరణం చెందినటువంటి భూతముల నుండి పుట్టి పుట్టినటువంటి దేహస్థూలన్న సంఘిక స్థూల దేహ స్థూల దేహం స్థూల దేహ స్థూల దేహం గ్రాస్ బాడీ అన్న సంజ్ఞిక అభిధానం కాబట్టి అది అన్నమయము అని చెప్పబడుతూ ఉంటది సస్ట్ లైన్ ఫస్ట్ లైన్ లో ఉంటుండే సార్ భవేత్ అవుతూ ఉంది ఇది అన్నమయ కోసం అంటే పంచీకరణం చెందిన తర్వాత ఐదు పంచభూతాల్లో నుంచి పంచీకరణ మనం చూచాం కదా ఫైవ్ స్టేజెస్ అలా పంచీకరణం జరిగిన తర్వాత ఐదు పంచభూతాల్లో నుంచి ఈ దేహం మనకు ఏర్పడింది అందువల్ల దీన్ని అన్నమయము అని అంటారు కారణం నేను చెప్పాను అన్నాత జాయతే అన్నైన జీవతి అన్నం ప్రవిష్యతి అందువల్ల అన్నమయ కోశం అని చెప్పావు అన్న సంజ్ఞిక పేరు దానికి అన్నమయం అనేటువంటి పేరు ఇది దేహ స్థూల స్థూల దేహత్ స్థూల దేహం అవుతుంది ఇది అన్నమయ కోశం డెఫినేషన్ అంతే అర్థమైనా ఇది అన్నమయం నెక్స్ట్ లింగ సూక్ష్మ శరీరం లింగ అంటే లింగ శరీరం లింగే సూక్ష్మే ఇది కదా మనం తెలుసుకున్నారు కదా సూక్ష్మ శరీరం లింగ శరీరం అంటారు అని లింగ్యతే అనేతి లింగం కాబట్టి లింగశరీ లింగ రాజసై ప్రాణై కర్మేంద్రియ సహ అదే ఇప్పుడు చూసింది కాబట్టి ఆ అపంచీకృత పంచభూహ పంచమహాభూతాల్లో రాజసాంశం నుండి ఒక్కొక్క భూతం నుండి కర్మేంద్రియాలు వచ్చాయి సమిష్టి రాజసాంశంలో నుంచి ప్రాణాలు వచ్చాయి అది ప్రాణై కర్మేంద్రియై సహ కాబట్టి ఆ పంచ ప్రాణాలు కర్మేంద్రియాలతో కూడి సహ ప్రాణ ప్రాణ భవేత్ ప్రాణమయ భవేత్ అది ప్రాణమయ కోశం అంతే ఇంకేం లేదు కాబట్టి ఇవి ఐదు అవి ఐదు పది ఇది అన్నమయం కన్నా కూడా కాస్త సూక్ష్మమైందిగా చెబుతూ ఉన్నాము ఎందుకని ఏష పురుష అన్నరసమయ ఈ దేహం ఏదైతే ఉందో పురుషుడని మనం అంటున్నాము ఇది అన్నంతోనే తయారైంది అయం దేహ అన్న భావన కాబట్టి అన్నం యొక్క వికారమే మాడిఫికేషన్ కనుక ఇది అన్నమయమని చెప్పేసి మనం చెప్తున్నాము అంటే అన్నాత్ ఉత్పత్తి ఎస్య సహ కేవలం అన్నం వల్లనే ఈ దేహం వచ్చింది కనుక ఇది అన్నమయ కోశం క్లియరా అన్యోంతరాత్మ ప్రాణమయ అది ఇప్పుడు ప్రాణమయం అన్నమయం చెప్పాడు ప్రాణమయం చెప్పాడు దీంట్లో కాబట్టి ప్రాణమయం దీనికన్నా కూడా సూక్ష్మమైనటువంటిది అది కాబట్టి ఇటువంటి ప్రాణమయం చేత ఏనా ఆత్మవాన్ ఏనా ప్రాణేనా ఆత్మవాన్ భవతి ఆ ప్రాణం వల్లనే నువ్వు బ్రతుకుతున్నావు దేహం వల్ల కాదు మనిషి బ్రతికేది వాడు మనిషి బ్రతుకుతున్నాడు హీ ఇస్ అలైవ్ అని దేన్ని పెట్టి చెప్తావు నువ్వు వారికి దేహం ఉంది గనకని కాదు దేహం ఉంది గనక బ్రతుకుతున్నాడు అనంటే శవానికి కూడా దేహం ఉంది అది లాజిక్ కాబట్టి దేహం ఉన్నంత మాత్రాన మనిషి బ్రతకడం కాదు కాబట్టి ఈయన ప్రాణేన ఆత్మవాన్ అన్నమయోనుపూర్ణ అన్నమయ అనుపూర్ణ అనుపూర్ణ ఈ అన్నమయం ఈ దేహంలో లోపలంతా అది వ్యాపించింది ఏది ప్రాణం ప్రాణం అంతా వ్యాపించింది కదా ప్రాణం ఒక్క చోట ఉందని ఎవడు చెప్తాడు ప్రతి సెల్లో ఉంది కదా ప్రాణం ప్రతి జీవకణంలో ఉంది ప్రాణం కాబట్టి అనుపూర్ణ లోపలంతా కూడా అనేది వ్యాపించి ఉంది దేహంలో అన్నమయ అనుపూర్ణ ప్రాణమయ అది ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహంలో అంతటా కూడాను ఉంది గనక కాబట్టి ఇప్పుడు మనిషి బ్రతుకుతున్నాడంటే ప్రాణీన జీవతి ప్రాణం వినా వినశ్యతి ప్రాణం ఉంటేనే దేహం బ్రతుకుతూ ఉంది అలా లేదంటే డెట్ అందువల్ల ప్రాణం ఉందో లేదో చూడండి అంటాడు దేహం ఉందో లేదో చూడమని ఎవడన్నాడు చూడయా కదడం లేదు ప్రాణం ఉందా లేదో చూడు అనగానే చేపట్టుకుని దూసేవాడ కూడా ముక్కు దగ్గర చేయబెట్టేవాడ కూడా ఎందుకని ప్రాణం నడుస్తూ లేదా ముక్కుంది ముక్కుండడం కాదు మనకు కావాలా ప్రాణం పోతూ వస్తూ లేదా అర్థమవుతుందా ఉస నిశ్వాస జరుగుతున్నాయా లేదా దాన్ని బట్టి బ్రతికున్నాడా లేదా మనకు అర్థమవుతా ఉంటుంది అండర్స్టాండ్ కాబట్టి ప్రాణిన ప్రాణం వలనే జీవతి కాబట్టి ఇప్పుడు ప్రాణం ఎంత ఇంపార్టెంటో మనకు చూడండి ఈ దేహం ఉండాలంటే విన ప్రాణం వినశతి ప్రాణం ఎప్పుడైతే లేదో మనిషి చచ్చిపోతాడు అందుకని దేహాన్ని నిలిపేటువంటిది ప్రాణం ఏనా ప్రాణేనా అసౌ అన్నమయ ఈ అన్నమయ ఉందో ఏది స్థూల అసౌ ఈ అన్నమయ స్థూల సకల క్రియాను ప్రవర్త సకల జన సమ్మె అది సకల క్రియ క్రియాను ప్రవర్తతే సకల క్రియాసు కాబట్టి ప్రాణం ఉండడం వల్లనే అసవ అన్నమయ దేహ సకల క్రియాసు అన్ని క్రియలు ఏవైతే ఉన్నాయో కర్మలు ఉన్నాయో యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రవర్తతే ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి ఈ దేహం నేను స్నానం చేసొస్తానంటాడు నేను స్నానం చేసి వస్తానంటాడు తమరు చూడండి అనేదేమో దేహమే దేహంతోనే వినపడుతుంది మనకు హయ్ నువ్వు ఇక్కడ ఉండిపోయి స్నానం చేసి వస్తావు అంటాడు ఆ స్నానం చేసి వస్తాననే దేహం కాదు అర్థమవుతుంది ప్రాణం లోపల ఉండడం వల్లనే స్నానం చేసి ఒకవేళ ప్రాణం లేకుండా గనక స్నానం అయితే ఆయన చేయాల్సిన అవసరం ఉండే మనం చేయిస్తాం అది వచ్చిన బాధ అర్థమవుతుంది అది ప్రాణే కాబట్టి ఇది అన్యోంతరాత్మ ప్రాణమయ నెక్స్ట్ సాత్వికైర్దీంద్రియ సాకం విమర్శాత్మానోమయ తైరే సాకం విజ్ఞానమయోర్నిశ్చయాత్మిక ఇప్పటికెన్న వచ్చాయి కోపడువా కోపడువా సాత్వికై శ్లోకం చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి ఆయన అంత పద ప్రయోగాల్లో ఉంటాడు సాత్వికై ధీంద్రియైంద్రియై బుద్ధి సాత్వికైంద్రియై సాకం సాకం అంటే అర్థం కూడి సాత్వికై సాక విమర్శాత్మోమయ అదియ అంటే బుద్దింద్రియాని అది జ్ఞ మనశ్చ కో మనోమయ భ మనోమయ భే కాబట్టి మూడది ఇక్కడ మనోమయ కోశం వస్తుంది మనోమయ కోశం అంటే ఏమనుకున్నాం ఇంత ముందు మనస్సు జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వ ఇవ్వవతి జ్ఞానేంద్రియాలతో కలిసి కాబట్టి అది సాత్వికం కాబట్టి అపంచీకృతమైనటువంటి సాత్విక భూతముల యొక్క పంచభూతముల యొక్క సాత్వికాంశంలో నుంచి జ్ఞానేంద్రియాలు శ్రోత్రియా శ్రోత్రియాది జ్ఞానేంద్రియాలు ఒక్కొక్కటి వస్తే సమిష్టిలో నుంచి అంతఃకరణం వచ్చింది అంతఃకరణం మనసు బుద్ధి కదా ఆ మనసు జ్ఞానేంద్రియాలతో కలిస్తే మనం కోసం బుద్ధి జ్ఞానేంద్రియాలతో కలిస్తే विज्ञामय कोसम मनुष्य ज्ञाने तो कल विषय में दिल्कदे निर्णय बुद्धि एपड़ता जॉन अो वेसैड अद सात्क इंद्रिय विमर्शात्मय मनोमय कोई तई अंटे ज्ञाने ज्ञाने ज्ञाने थर्ड लोर्शत्मिकीट निश्चय बुद्धि एदे तै ज्ञानेको विज्ञानम भवे అవే విజ్ఞానమయ ఇప్పుడు జ్ఞానేంద్రియాణి అని ఎందుకన్నారండి అంటే ఏం చెప్తారు జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి బాగున్నాడు ఈ ఇంద్రియాలు ఎందుకు అయితే జ్ఞానం కొరకే ఉన్నాయి ఇప్పుడు కళ్ళు చూస్తూ ఉన్నాయి రూపాలని రంగులు తెలుసుకుంటున్నాయి అవన్నీ తెస్తున్నాయి కదా అది జ్ఞానాయ జ్ఞానం కొరకు ఇంద్రియాణి కర్మాయ ఇంద్ఞాపకం పెట్టుకోండి జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాని కర్మాయ ఇంద్రియాణి కర్మేంద్రియాణి కాబట్టి దీహి అంటే బుద్ధి నిశ్చయాత్మిక దీహి నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి కాబట్టి మన మనసులో ఉండే సంకల్పం ఏదైతే ఉందో ఏదైతే డిసైడ్ చేస్తుందో దట్ ఈజ్ బుద్ధి ఎంతవరకు అయితే అట్లా కాకుండా ఉంటదు అది మనసు ఇదిగో మమాహమితి మమాహమితి వికల్పహేతు మనోమయ కోశ మమాహం మమ అహం తమట చూడండి ఇది నాది నేను నేను నాది వెరీ ఇంపార్టెంట్ మమాహం ఇది మమాహమితి మమ నాది అహం నేను మమాహమితి వస్తు వికల్ప హేతు ఇది నాది అంటాడు ఆ తర్వాత దాన్ని ఎవరికైనా నమ్మేశానుకుండా భూమి ఇది నాది కాదంటాడు అప్పుడేమిది నీది అందులో ఉండే డబ్బు ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేశానో అది నాది మొదటిది భూమి నాది సంకల్పం తర్వాత భూమి నాది కాదు డబ్బు నాది వికల్పం ఈ సంకల్ప వికల్ప హేతు మమాహం ఇతి ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అది విజ్ఞానమయ కోసం అహంబుద్ధి బుద్ధి కానీ ఇక్కడ ఒక తమాషా ఉంది ఈ నేను నాది అని ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఇవి మొదటి రెండిట్లో రాలేదు వచ్చే ఇది నాది అని కానీ నేనని కానీ దేహంలో రాలేదు అక్కడికి వెదడం లేదు ఇక్కడికి వెళ్తా ఉంది మనోమయం దగ్గరనే కాబట్టి మనోస్థాయిలోనే ఇది పుడుతుంది నేను నాది అనేటువంటి భావాలు కదులుతూ ఉన్నాయి కానీ మనోమయంలో నేను చేస్తాను అని మనసు అన్నది ఎందుకని అది కర్త అవుతుంది అప్పుడు కర్త ఎక్కడుంటుంది బుద్ధి ఎందుకంటే నిశ్చయం చేస్తుంది కనుక మనసేంటి నైనా అది కర్త అయినప్పుడు మనసేంటి ఎగ్జాక్ట్లీ కారణం బుద్ధి నిశ్చయించినప్పుడు డు దాట్ నేను అది చేస్తాను అహం కరోమి అనేది బుద్ధి కనుక ఎప్పుడైతే బుద్ధి నిర్ణయం చేస్తాదో నేను అది చేస్తాను అర్థమవుతుంది ఇప్పుడు అది నేను చేస్తాను నేను డిపాజిట్ వేస్తాను ఎలక్షన్ అని బుద్ధి కనుక నిర్ణయం చేస్తే వెంటనే మనసు డబ్బు తీసుకుంటుంది డిపాజిట్ అమౌంట్ సరేనా వెంటనే కాళ్ళు కదులుతాయి చేతులు స్కోటను బయటికి తీస్తాయి ఎక్కి మనిషి కూర్చుంటాడు తీర అక్కడ పోయిన తర్వాత ఆఫీసులో నిలబడి సార్ నేను పలానా పార్టీ తరఫున నేను కంటెస్ట్ చేస్తున్నాను సార్ అంటాడు అలా పలికేటువంటిది వాక్ అలా పలకమని చెప్పేటువంటిది మనసు మనసు అలా చెప్పడానికి కారణం నిశ్చయం ఆ నిశ్చయం బుద్ధి ఏదైనా వంకాయలు కొన్నా కూడా ఇంతే డిపాజిటివ్ గాబట్టి కర్త ఎక్కడున్నాడు బుద్ధిలో జ్ఞాత బుద్ధిలో నేను నాది అని ఇది అది అది అని అల్లాడుతూ ఉంటుంది మనసు అంతే ఒకప్పుడు నాది అంటే ఒకప్పుడు అది కాదంటది నువ్వు లేకపోతే నేను బ్రతకలే అంటే నేను చచ్చినా సరే నువ్వు నా మొహం చూడకూడదా నువ్వు తెస్తే వాళ్ళు చూసేది లేని ఎవరు చూస్తారు ఇంట్లో మీరు ఇప్పుడు జనం అంటుంటారు ఇట్లా పోతున్నావు పో నువ్వు నా శవాన్ని కూడా చూడకూడదు అంటే ఎవరు సార్ సాక్ష్యం meaningless words have no meaning at all ఆర్ అవి అట్లా ఉంటాయి అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఆ కర్త జ్ఞాత ద్రష్ట మంత అన్నీ కూడా బుద్ధి అర్థమవుతుంది బుద్ధి ఎప్పుడైతే కర్త అయిందో మనసు కరణం గురువు టీచింగ్ ఇచ్చేది మనసుకే బుద్ధికే కరణానికే టీచింగ్ ఇచ్చేది కరణానికి టీచింగ్ ఇచ్చేటట్లయితే మీ పుస్తకానికి నేను చెప్తే కూడా ఒకటి మీరు ఎవ్వరు లేకుండా మీ పుస్తకాలు అన్ని పెట్టేసి నేను దాన్ని చెప్పొచ్చు అవి కరణాలు మనసుకు కాదు బోధ చేస్తూ బుద్ధికి అందువల్లనే ఉపనిషత్తు ఎన్ మనసానమనుతే దేనిని మనసు తెలుసుకోలేదు మనస్సై వేదమాతవ్యం బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అతీంద్రియం ఆ ఇంద్రియాలన్ని కరణాలు అవి బాహ్యేంద్రియాలు కావచ్చు అంతరేంద్రియాలు కావచ్చు కాబట్టి మనస్సు అంతః కరణని అంటే లోపల కరణం అది కానీ నిశ్చయించేది బుద్ధి కర్త బుద్ధిలో ఉండాడే గాని కాబట్టి మనసు కరణం గనకనే మనసు కాదు కొందరు అంటారు ఒక చోట ఎన్ మనసానమనితే అంటాడు ఇంకో చోట బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అంటాడు అంత కన్ఫ్యూజన్ అండి కన్ఫ్యూజన్ కాదు ఎంత క్లారిటీ టీచింగ్ ఈజ్ ఓన్లీ టు ది బుద్ధి కాబట్టి బుద్ధి కలిగిన వాడికి అర్థమవుతుంది మనసు కలిగిన వాడికి అర్థం కాదు మనసు కలిగిన వాడు తర్వాత అంతా వినేసి వేచిపోయి ఏదో నిలవడం లేదు కొందరు అంతా బాగా అర్థమవుతుంది కానీ నిలవడం లేదు పట్టుకో నన్నేం చేయమంటే ఎక్కడ పోతుందో పట్టుకో ఇప్పుడు అర్థమవుతుంది విషయం అది కాదు స్వామీజీ బాగా అర్థమైంది కానీ నిలవడం లేదు అని అది రాంగ్ అది బాగా అర్థమవడం అంటేనే నిలవడం నిలవడం లేదంటే బాగా అర్థం కాలేదు అర్థం కదా ఇప్పుడు మీకో ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు అందువల్ల కొన్నిటికి నవ్వే సమాధానం స్వామీజీ బాగా అర్థమైంది కాదు నిలవలేదు అంటే మళ్ళీ అర్థమవుతుంది మీకో కనుక బుద్ధి బుద్ధీంద్రియ బుద్ధి ్రియ దీంద్రియేహి అంటున్నాడు కదా ఆయన మనం బుద్ధీంద్రియ అంటాడు పెద్దలు చూసి నేర్చుకోవడం ఆయన ఉప్రయోగం మన ఉపయోగం బుద్ధి సార్థం సకం స కాబట్టి వృత్తి సహవర్తతే బుద్ధిలో కూడా ఉండేది వృత్తులే కాకపోతే అది నిశ్చయించేటువంటిది ఇది గనక కర్త ద్రష్ట మంత జ్ఞాత శ్రోత ఇత్యాది బుద్ధిలో మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అది ఏంటిది కర్తృ లక్షణ గుర్తు పెట్టుకోండి దట్ ఏంటది బుద్ధి విజ్ఞానమయ కోశ కర్తృలక్షణ కర్త కర్తృలక్షణ ఇంతకుముందు మీకు దుర్దృష్టివేకంలో ఏం తెలుసుకున్నారు అహం వృత్తి బుద్ధిలో ఉండేది నేను జ్ఞాత మంత శ్రోత ద్రష్ట కదా అహం వృత్తి దానికి ఆధారంగా ఉండేది అహంస్వరూపం కాబట్టి అహం వృత్తి ఉన్నంత వరకు నిశ్చయాత్మికం ఎట్లా పోతా ప్రపంచంలోకి ఆ వృత్తి ఏదో అదే స్వరూపం అని తెలిసినప్పుడు అహమి నాశబాజీ అహం అహం తయ స్ఫురతి హృత్ స్వయం పరమపూర్ణ సత్ కాబట్టి అహం వృత్తి నేను అని అనుకున్నంత వరకు బుద్ధి ఉంటుంది కర్త ఉంటాడు ఆ అహం నశించిపోతే ఏ అహం అయితే మిగిలిందో నేను అది నిజమైనటువంటి స్వరూపం ఇది బుద్ధిలో అహం వృత్తి ఇది వృత్తి వ్యాపారం ఇది వృత్తి వ్యాపారం అది స్వరూపానుభూతి అహమి నాశాజీ ఈ బుద్ధిలో ఉండే అహం వృత్తి నశించిపోతే ఎట్లా నశిస్తుంది కిమ్ అహం ఇతి ఇది అహం స్వరూపం ఏంటి నేను కోహం అని ప్రారంభం చేసినప్పుడు ఇవేవి పంచకోశాలు నేను గనక కాదు గనక అహమయం కుతోభవతి చిన్వత అయి పత్యహం నిజ విచారం రైట్ ఎంక్వైరీ అది రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకో నేననేది బుద్ధిలో ఉండే నేనా స్వరూపమా బుద్ధిలో ఉండే నేనైతే మళ్ళీ వ్యాపారమే వృత్తి दा की आधार उड़े वृत्ति का स्वरूप स्वरूप अनुभूति काबटे इकड़ते वृत्ति विशेष आदू आत्मस्वरूप अमन तेजी का बुद्धि उकू वृत्ति विशेषमें काक निश्चयात्मक संकल्प विकलपात्मक का निश्चयात्मक वृत्तिग्राह्य अती व बैठाई प्रपंच ఆ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు ఆ జ్ఞానాన్ని ఇంద్రియాలు ఏవైతే అందిస్తూ అవి జ్ఞానేంద్రియాలు జ్ఞానేయ జ్ఞానాయ కేవలం జ్ఞానం కోసమే ఉండే ఇంద్రియాలు కనుక జ్ఞానాయ ఇంద్రియా అని జ్ఞానేంద్రియాని వస్తువుల గురించి జ్ఞానేంద్రియాలు మనల్ని తీసుకొస్తాయి తీసుకొచ్చిన తర్వాత తమస్ చూడండి ఇప్పుడు మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళారు నాయన స్వీట్స్ అన్ని అక్కడ పెట్టుండాయి అనుకోండి ఇప్పుడు దానికి సంబంధం అది స్వీట్స్ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది కదా అది ఎక్కడి నుంచి కలుగుతుంది కర్మేంద్రియాల నుంచి కదలదు వాకు చెప్తుందే ముక్కు చెప్తుంది అంతే కాదు చూస్తున్నాం తెలియజేస్తాయి జ్ఞానేంద్రియాలు తెలియజేసిన తర్వాత విషయ జ్ఞానం మనకు అందుతుంది జ్ఞానాయ ఇంద్రియాన్ని జ్ఞానేంద్రియాని వాటి వల్ల ఇవి పలానా స్వీట్లు ఇది గులాబ్ జామును అది వచ్చి రసగుల్ల ఇది ఒత్తుగుల్ల ఏదో ఒకటి అది అందిన తర్వాత లోపలికి వస్తుంది విషయం చూడండి ఎంత జరుగుతుందో అక్కడ కొనేలోగా అక్కడ కొనేలోగా అక్కడికి పోయి స్వీట్ స్టాల్ నిలబడి అన్నీ చూసి ఏమి ఇట్లా చూసినాడో మళ్ళీ ఇట్లా ఎందుకు వస్తాడో తెలుసా బాగుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు ఇక్కడి నుంచి ఇటు దాని పేరే మనోమయ కోసం ఇప్పుడు మీకు అర్థమైందే ఆ తర్వాత స్టార్ట్ అవుద్ది క్లయింట్స్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు లాయర్ ఇప్పుడు అర్థమవుద్ది మీకు తీసుకుంటాడు కదా నువ్వు ఎవరి దగ్గర కొన్నావు ఎంత కొన్నావు ఎప్పుడు కొన్నావు సాక్షులు ఎవరు వీళ్ళెవరు వాళ్ళది ఏంటి అన్ని తెలుసుకుంటాడు తెలుసుకొని కోర్టులో ఎంటర్ అయిపోయిన తర్వాత మీ లార్డ్ ఇవి రాన అని మొదలు పెట్టాడు అనుకోండి డిజైనర్గా ఇప్పుడు ఈయన వాదిస్తా ఉంటాడు ఈ కారణం చేత అది ఆ కారణం చేతి ఇది దీనివల్ల ఏమన్నా ఉంటదే అదేంటో తెలుసా రసగుల్లా గులాబ్ జామునా ఇంతే జరిగి జరిగి జరిగి జరిగి జరిగి అంతా వాదించి వాదించి వాదించి ఆయనకే డేటా అయితే ఉందో క్లయింట్ ఏదైతే ఇచ్చాడో ఒకటి తన అనుభవం ఏదైతే ఇచ్చిందో గతంలో గెలిచున్నాడు కదా అబద్ధాలు చెప్పి కేసులు అవి ఇవి అవి అవి ఇవి అన్ని సాకం కూడి వాదించిన తర్వాత ఆయన ఇస్తారు చూసారు డెసిషన్ దట్ ఈస్ ఫైనల్ కాబట్టి నిర్దోషి గనక ఇతల్ని విడుదల చేయాల్సింది ఆయన ఈ కారణాల చేత నిర్దోషి అన్నాడు గనక తీహార్ జైలుకు పంపడం అయినది బా అది జడ్జిమెంట్ అది జడ్జిమెంట్ అది బుద్ధి యాక్షన్ జరగాలంటే అహంకర్త అనేది ఇంత జరిగిన తర్వాత జరుగుతుంది జ్ఞానేంద్రియాలు ఇచ్చినంత మాత్రాన కాదు వీటిలో మనకు తెలిసి జ్ఞాతం అజ్ఞాతం ఉండదు వ్యక్తం అవ్యక్తం ఉండదు అమ్మేవాడు చెప్తున్నాడు మంచి పండు సార్ చాలా బాగుంటుంది సార్ ఇది ఈ పండు మీరు తిరిగి చూడండి సార్ ఇది చాలా బాగుంటుంది సార్ ఇది అని అంటుంటాడు ఇది మామిడి పండులో పోసుకున్నాడు రాశిలా మనకెందుకో వాడు ఏదైతే ఇచ్చాడో అది బాగుంటుందని వాడు చెప్తుంటే కూడా మనకు దాన్ని తినాలనిపించదు ఇప్పుడు ఏం పోయానుకోండి వాడిని అడుగుతున్నా స్వామిజీ మీకోసం చెప్తున్నా ఎవరు చెప్పడా ఈ పండు నిజమే వాడు అనుభూతితో చెప్తా ఉన్నాడు చూడటానికి కూడా బాగానే ఉన్నది నాకు అనిపిస్తుంది ఇది అది అప్పుడు వాడు అనుకుంటాడు ఇట్లాగే చెప్తాడు ఏమవుతాను బోధ కూడా మంచి పండు తీసుకోవాలి అంటే మామిడి పండు అది కావాలంటాడు ఏంటని వాడికి నాకు ఇంతే తెలుసు ఏదైతే వాడు చెప్పాడు నిజంగాది మధురమైనటువంటి ఫలమైన అందులో కనుక ఒక జీవుడు ఉంటే ఇది వాడికి తెలిసే అవకాశం లేదు నాకు తెలిసే అవకాశం లేదు ఇందులో జీవుడు ఉన్నాడు నేను తిన్నాను అనుకో వేస్ట్ అయిపోతాడు వాడు కాబట్టి ఆ జీవుడు ఎవరికైతే బిడ్డగా పుట్టాలనో వాడే వచ్చి తీసుకుంటాడు దీన్ని వద్దంటే కూడా నాకు ఇవ్వాలనుకుంటున్నాడు కదా సర్వజ్ఞ సర్వేశ్వర పరమేశ్వరుడు తెలుసు కదా నా మైండ్ ని డైవర్ట్ చేస్తాడు అది కర్మ ఫలాలంది డోంట్ టేక్ ఇట్ అది స్వీట్ గానే ఉండొచ్చు నీకొద్దులే దేని కొట్టారు ఇప్పుడు మీరు నీ బతుక అట్లాగే ఉండాలనే ఇంకేమి ఉంటుంది ఇంతకన్నా ఇంతకన్నా బతుకర్థమైంది నీకు ఇట్లా జరుగుతా ఉండేటి కొన్ని అందుకని మనం అంటాం ఏదో పిచ్చోడండి ఏదంటే అనవసరంగా పాటు చేసుకున్నాడు కాదు తర్వాత అంటారు మళ్ళీ మనమే ఏమంటామంటే అప్పుడు నువ్వు పిచ్చోడనుకున్నాను కానీ నీ డెసిషనే కరెక్ట్ అయ్యా చెప్పినట్టు కనుక నువ్వు చేసి ఉంటే ఇట్లయి ఉండేవాడివి కానీ నీ డెసిషనే కరెక్ట్ అంటాడు ఎందుకో తెలుసా నీ డెసిషన్ కరెక్ట్ కాదు ఆయన డెసిషన్ కరెక్ట్ కాదు కర్మఫల ప్రదాత డెసిషనే కరెక్ట్ మన కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కనుక నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు ఎందుకు ఇవ్వాలో తెలుసు ఇవన్నీ కూడాను కొద్దిగా జ్ఞాతం అజ్ఞాతం వ్యక్తం అవ్యక్తంగా కూడా నడుస్తూ ఉంటాయి ఇది మిస్టరీ జీవితం అంటే ఎందుకు విచిత్రమైంది అద్భుతమైంది కారణం కాబట్టి ఇప్పటి మనకు ఇంతవరకు తెలిసిపోయింది ఎడక సూక్ష్మ శరీరం అయిపోయింది ఎస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కారణే సత్వమానందయో మోదాదివృత్తి తత్కోశస్తు ఆత్మా తన్మయో భవత్ కారణే ఇప్పుడు చూడండి స్థూల శరీరం కారణ ఇది సూక్ష్మశరీరం అయిపోయింది కదా కారణశరీరం కారణే అంటే కారణశరీరే కారణే కారణశరీరే సత్వం మోదాది వృత్తి బిహి ఈ కారణ శరీరంలో సత్వం మలిన సత్వం ఏదైతే ఉందో అజ్ఞానం కారణ శరీరం ఏంటి సుషుప్తి అజ్ఞానమే కదా ఉంది అహం కిమిన జానామి మలిన సత్వం ఏదైతే ఉందో మోదాది వృత్తి మోదాది వృత్తిభి ఈయన ఈయంత ప్రియాది వృత్తి బిహేనా యాక్చువల్గా అయితే ప్రియాది వృత్తి బిహి అనాల ఈయన మళ్ళీ చెప్పేవాడిని టెస్ట్ చేస్తాడు వీడికి ఆ జ్ఞానం లేకపోతే వీడు చెప్పలేడు మోదాది వృత్తి బిహి కాదు ప్రియాదివృత్తి బిహి ప్రియా మోద ప్రమోద కాబట్టి కారణ శరీరంలో ఎక్కడ సుషుప్తులు ఏం తెలియకుండా నిద్రపోతున్నాడే వాడు లేచిన తర్వాత సిద పాయింట్ అక్కడి నుంచి ఇప్పుడు నిద్రపోయాడు కాదు మలిన సత్వం సత్వం కారణి కారణ శరీరే సత్వం మరిన సత్వం అజ్ఞానం ఉంది కదా కాబట్టి వాడు నిద్రపోయేటప్పుడు నిద్రలో నుంచి ఎవరిని అడుగుతాడాకోండి అది నిద్ర కాదు అది సుషుప్తి కాదు అది జాగ్రత్తలు ఎందుకు అడుగుతాడు రాత్రి ఒంటి గంటకే ఎవరు స్వప్నం స్వప్నం అర్థమవుతుంది వాడు నిద్ర కొందరు కొందరు జాగ్రత్త వ్యవస్థలో కూడా వాళ్ళలో ఉన్నది మనం బయట పట్టలేం కొందరు నిద్రలో కూడా బయట లోపలేస్తాడు లోపలనే బయట వేస్తా వాడు నిద్ర పోతా కాఫీ తీసుకుని రా అంటున్నాడు అనుకో వాడు స్వప్నలో ఉన్నాడు అంతేగాని సుషుప్తిలో కాఫీ దే అని ఎందుకంటే మనసు లేదు సుషుప్తి కాలే సకలే విలీనే మనసు లేదు వాడు ఎట్లా అడుగుతాడే ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఏది అడిగేందుకు అవకాశం లేదు కానీ అడిగే లక్షణం వాడి దగ్గర ఉందా లేదా లేస్తానే కొట్టుకుంటుంటాడు దాన్ని ఏమయ్యావు ఆవిడ ఏమైనా ఏమైంది ఏమైంది లేచులేస్ట్ ఏమైంది ఉదయాన్నే సూపర్ బాతాలు కొంపల్ ఏమైంది లేస్తే బెడ్ టీ తీసుకొని రా బెడ్ కాఫీ తీసుకో రాత్రి అంతా ఏమైంది సార్ అది వాడికి ఇష్టం ఉందా లేదా కాఫీ అందరూ కాఫీ అడగదురు కొందరు టీ కొందరు కాఫీ మెంతులు నానబెట్టి నీళ్ళు శుక్రవాళ్ళు ఆ మెంతులు నీళ్లుగా నా మొఖాలు పోయి అదే కాఫీ అయితే మొఖాలు పోయి అనడు ఆ మెంతులు నీళ్లు నా ఎవరెవరికి ఇష్టమో అది అదే శుభ్రంగా ఇవన్నీ కాకుండా ఉండేవాళ్ళైతే పేస్ట్ బ్రష్ ఇచ్చేసే ముందు స్నానం చేసి తర్వాత ఏదో కాఫీ ఎవరికి ఎవరికి ఏది ఇష్టం అది ఇవన్నీ రాత్రి నిద్రలో లయించి పండుయ అది ప్రియాది వృత్తి బిహి ఈయన మోదాది వృత్తి అంటే మనల్ని టెస్ట్ చేయడమేనా ఇంకేం లేదు విద్యారాయణ ప్రియం అంటే నాయన ప్రియ మోద ప్రమోద ఇవి జాగ్రత్త అవస్థలో నడుస్తాయి ఇవే మన స్వప్నంలో నడుస్తాయి సుషుప్తిలో ఉండే అట్లుంటాయి ప్రియం మోదం ప్రమోదం ప్రియం అంటే ఇష్ట దర్శనం ప్రియం ఇష్ట దర్శనం ప్రియం ఇష్ట లాభే మోదం అర్థమైపోతుంది కదా మనకు కావాల్సింది ఏదైతే మనకి ఇష్టమో అది కనుక కంటబడిందే ప్రియం అర్థమవుతుంది ఇష్ట దర్శనం అది లభ్యమైందనుకో మోదం దాన్ని అనుభవించడం జరిగిందనుకో ప్రమోదం అంతే ఇంకేమీ లేదు ఇష్టానుభవ ఆనంద ప్రబోదర్శనం ప్రియ ఇష్ట లాభే మోద అంతే ఇంకేండి ఏదైనా నేను చిన్నదైనా ఇప్పుడు అదేనండి అది ఆ పిజ్జా చాలా బాగుంది ఇష్టం అనుకోండి వాడికి పిజ్జాడు చూడగాని ఇష్ట దర్శనం పిజ్జా కనపడగాని ప్రియం అందుకని ఇదిగో అదిగో పిజ్జా అమ్ముతూ పోతున్నాడు ఒకటి పీల్చితే కొనుపెడతావని వదే అని అంటే దుఃఖం కొని పెట్టారనుకోండి లాభే మోదం ప్రమోదం నాయనా ఆ పెళ్లి చూపులు పోవాలి మంచి అమ్మాయి అని చెప్తాను వీడికి ప్రియం ఎందుకంటే దట్ ఫెర్ ఎక్స్ప్లెయిన్స్ పేరయ్యా చెప్తాడు ఇది అది అది అది ఇట్లుంటుంది అట్లాంటుంది అట్లుంటుంది అట్లుంట సరే ఇది ప్రియం పెళ్లి చూపులో పోయినాడనుకోండి ఆవిడ చూశాడు అనుకోండి మోదం తంతు నా ప్రమోదం అర్థమైపోయింది ఇప్పుడు అది ఈ మూడు ఉంటాయి సుషుప్తులు సస్పెండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు నిద్ర లేచాడనుకోండి అవన్నీ స్టార్ట్ అవుతాయి అంత మాత్రం చేత లేకుండా పోలేదవి బా నిద్ర పోయాం కదా నిన్నటి అన్ని కోరికలన్నీ పోయినాయి అనుకుంటాడు లేస్తానే తగ్గిపోతాయి అప్పులో రాగా మనం నిద్రపోయినంత మాత్రం అప్పులు అప్పులు ఇచ్చేసినట్టు కాదు వాడు ఉదయాన్న వస్తాడు ఈ ప్రియ మోదాది వృత్తులు ప్రియ మోద ప్రమోద ఈ వృత్తి విహి ఇది ఆనందకో ఆనందమయ కోశం ఇదే కారణ శరీరం ఇదే సుషుప్తి ఆనందమయ కోశ స్ఫూర్తి సుషుప్తం ఫినిష్ అయిపోయింది ఇంకేమండి వచ్చేసే అన్నం ప్రాణం మనహ బుద్ధిహి ఆనంద వచ్చేసింది అన్నీ ఇవి ఇవన్నీ మనం కాదు కదా ఏనాయ ఇవన్నీ మనం కాదు కదా ఇవన్నీ మనం అనుకోవడం వల్లనే దుఃఖం ఇది సంసారం దీన్ని ఎట్లా స్వామిజీ ఏం చేయాలి తగిలించుకోవడం వరకే మనకు తెలుసు తొలగించుకోవడం మన తెలియదు తగిలించుకునేది మనం తొలగించేది గురు ఆయన ప్రారంభం అది తను ధగించుకునేది ఏం లేదు శిష్యుడు ధగలించుకుని వస్తుంటే గురు ఓడ పెరుగుతూ ఉండడమే అర్థమైంది ఆయన ఓడలు దించుకుంటూ వస్తుంటాడు ఈయన పెరుగుతూ ఉంటాడు ఇది గురు శిష్య సంబంధం అచ్చా దీన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం తర్వాత శ్లోకం అన్వయమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యూర్ణ పూర్ణమాదాయ శాంతి శాంతి శా